ప్రార్థన చేస్తాం పరుశుధులకు దేవా చేసే మీకు వదనాలనైనా ప్రవ్వా ఈ ఘర్షకాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ సన్నిధి మన నడిపించినారు మీకు వదనాలు ప్రవ్వా ఖచ్చితంగా ఇది యుగ సమాప్తికి సంబంధించిన కాలం మీ రాకడాకు మరియు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్న కాలం జనం జనము మరి విశేషంగా ప్రవ్వ మీ బిడల మీదికి ఈ లోకమంతా తనం చేయడం చూస్తున్నాం ప్రవ్వ ఇవి ఖచ్చితంగా చివరి కాలపు సమయములని మేము గ్రహిస్తున్నాం ప్రవ్వ మాకు అప్పగించబడ్డ పని ఇంకా మిగిలి ఉంది నైనా అది మేము చేసుకోవాలా అది ముగించుకోవాలా ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎంతగానో బలహీనంగా ఉంది ప్రవ్వ మా శరణ హించపరిచిన దుష్టశక్తులని పారదోలమని ప్రార్థిస్తున్నాం వాటిని పాతలనుకి అణచివేయమని ప్రార్థిస్తున్నాం ససతలు దయచేయండి సమయాన్ని వాడు దొంగిలించడానికి ప్రయత్నిస్తుండగా ప్రవ్వ దాన్ని సద్వినియోగం చేసుకుండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వాడు మోసగాడు ప్రవ్వ మీ బిడ్డల్ని మోసగిస్తూనే ఉన్నాడునైనా కానీ మేము మోసపోం ప్రవ్వ మేము తీర్మానించుకున్నాం నిర్మలమైన మీ యొక్క ఉదకం చేత స్నానం చేయబడ్డ వారి వల్ల మేము ఉంటున్నాంనైనా అది మరిచిపోకుండా ప్రవ్వ మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి మాకు అప్పగించబడ్డ పనిని వినయ భయభక్తులతో ప్రీతికరంగా చేయలాగనే సహాయపడండి అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క స్టడీ అంతట్లో ప్రవ్వ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరే మాకు సహాయకులు కానీ నడిపిస్తున్నారు ప్రవ్వా నిన్న ఉన్నట్లున్నాయి ప్రవ్వ నిన్న ఆరంభమైనట్లున్నది ప్రవ్వ కానీ ఆరు సంవత్సరాలు గతించిపోయినాయి ప్రవ్వ మీరు ఏ రీతికైతే మమ్మల్ని ప్రేమించినారో ప్రవ్వ అదే ప్రేమను ప్రభు మేము పొంది దాని కలిగి జీవించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు మాకు అప్పగించబడిన ఆ పనిని మేము కొనసాగించుకుంటూ మా కాలాన్ని ముగించుకోవాలా ప్రభు అందుకు మీ యొక్క కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి మేము తిరిగి రోషం కలిగి ఎన్నడూ దునని విధానంగా దునులాగున సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎనడు దునని భూమిని దునులాగున మేము దున్నును లాగున శాపడమని ప్రార్థిస్తున్నాం కొన్ని వారాల నుండి ప్రవ్వా మీ కా్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం మీ కా ప్రవచించిన ప్రవశాలను ధ్యానిస్తున్నాం ప్రవ్వా అందులోని సత్యాలను మీరు మాకు చూపిస్తున్నారు ఇవి ఆశ్చర్యకరమే మాకు ఊహ మా ఊహ ఊహలకు అంతు కానీ చూపించేవారు మీరు మేము వాటిని గైకోను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీరు తప్ప ఎవరు వీటిని చూపించలేరు ఈ లోకంలో మాకు ఇది అసాధ్యం ప్రవ్వ కానీ మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రవ్వ వీటిని చూసి వాటి ప్రకారంగా గైకొని వాటిని నెమరు వేసుకుంటూ మరిచిపోకుండా వాటిని ప్రకటించాలా అనుభవపూర్వకంగా అటువంటి అనుభవంలో ఉండులాగనే సాయపడమని ప్రార్థిస్తున్నాం మీక ఎంతో వేదనతో కేకలు వేస్తున్నాడు ప్రవ్వ మేము కూడా అదే రీతిగా ధైర్యంగా కేకలు వేసే సేవకులుగా ఉండేలాగానే చేపడమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకేమైనా ఆశకారం ఉంటే చూపించండి ప్రవ్వ దాని ఒప్పుకొని విడిచిపెట్టాలా అబద్ధ బోధ నుంచి మేము బయటికి రావాలా యథార్థతతో మీ యొక్క సత్యాన్ని గ్రహి గ్రహించి గైకొని పరిశుద్ధతతో దాన్ని మేము ప్రకటించాలా ప్రేమ సిద్ధాంతం ప్రవ్వ మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రేమతో వీటిని మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మనం నడిపించి మీరే మహిం పొందమని ఈ యొక్క సాయంత్రం సమయం వాతావరణం అదుపులోకి తీసుకొని మీ మహిమార్థం నిలబెట్టుకోమని మీరే మహిం పొంది మీరు ఆఖబార్ సిద్ధపరచుకోమని యేసు పరిశుద్ధ నామంన ప్రార్థించిన తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా సరే ఎందుకు మనము బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ఈ లోకము ఆ రీతిగా తయారు చేసుకున్నారు దుష్టులు లేక దుష్ట సంతానం క్యాలెండర్లు తారుమారు చేసుకొని వాటి ప్రకారంగా వారు మహిమ పొందడానికి కోరుకు ప్రతి నెర ప్రతి నెల వారి దేవతలకు సమర్పించుకొని ప్రతిరోజు వారి దేవతలకు సమర్పించుకొని మనల్ని ఆచరించమంటే మనం ఎట్లా ఆచరిస్తాం వాటి ఆచరించడానికి వీల్లేదు కదా ఆచరిస్తామా ఆచరిస్తే ఖచ్చితంగా తెలిసి తెలిసి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే పాపం పాపమే కాబట్టి నువ్వు సరే సోమవారం ఒక దేవతకి మంగళవారం ఒక దేవతకి బుధవారం ఒక దేవతకి శుక్రవారం శనివారం గురువారం ఒక దేవతలకి ప్రతి వారు ప్రతిరోజు ఒక దేవతకి ప్రతి నెల ఒక దేవతకి ప్రతి సంవత్సరం ఒక దేవతకి వాళ్ళు సమర్పించేసారు ముందుగానే చైనీస్ క్యాలెండర్ ప్రకారంగా జంతువులకి మృగాలకి సమర్పించరు ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అని ఇయర్ ఆఫ్ ఇదని ఇయర్ ఆఫ్ అదని అట్లా రకరకాల విగ్రహాలకి లేక జీవరాశులకు సమర్పించారు కానీ మనం మటుకు ఏ జీవరాశిని పూజించద్దని పోయినవరం ధ్యానించినమా పోయినవరం కదా నిర్గమ్మకాండము ఇరవై అధ్యాయంలో మొదటి ఇరవై రెండు అనుకుంటా పది ఆగ్గాలకు సంబంధించింది ఎప్పుడైతే ఆదమ్మ వాళ్ళు పాపం చేసింద్రో వారు దేవునితో కలిగి ఉన్న పోగొట్టుకున్నారు దేవుణ్ణి చూసేవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో వారి కంటికి పొరలు వచ్చేసినాయి వాళ్ళు దేవుని మహిమని చూడలేని స్థితిలో దిగజారిపోయినారు దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెలివేయబడ్డరు అంటే దేవుని మందిరంలో నుంచి దేవుని సహవాసం నుంచి ఆయన పరిశుధ పర్వతం ఆయన పర్వతం లేక ఏదైనా తోటలాడటం మనం ఏదైనా వనమంటాం అక్కడి నుంచి వాళ్ళు తరిమి వేయబడ్డరు ఏం జరిగింది దేవునితో సమాధానం సహవాసం పోగొట్టుకున్నాక మనుషులతో సహవాసము సమాధానం పోగొట్టుకున్నారు అందుకే ఒకరి మీదకి ఒకరికి ద్వేషము కయునికి ఏబుల్ మీద ద్వేషము ఆదాముకి హవం మీద కోపం వచ్చిందా లేదా చెప్పండి వచ్చిందా లేదా ఎవరు చేసిండ్రు ఇగో ఈమెజ్ వేసింది ను నువ్వు నాకు ఇచ్చిన ఈమెజ్ వేసింది కోపం ఉందా లేదా ద్వేషం ఉందా లేదా అక్కడి నుంచి ఆరంభమైంది కాబట్టి మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో తిరిగి ఏరితిగా నువ్వు సమాధానము పడి సాహవాసం కలిగి అది చెప్పడం కొరకు మనకి మొదటి నాలుగు ఆగ్ఞలు ఇచ్చిండు దేవుడు అదే రీతిగా మనుషులతో సమాధానపడి వారితో సహవాసం కలిగి ప్రభు కొరకు జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు మార్గంలో జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తక్కిన ఆరు ఆజ్ఞలు పదేళ్లలో ఆరు ఆగ్గాలు అంటే ఐ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ఆజ్ఞలు నీ పొరుగువానికి సంబంధించినవి అని చూపించిండి అందుకే ప్రభు వాటిని ఏరితిగా సంపూర్తి చేసి పది జ్ఞాపకం చేసుకోవాలంటే తల గోకుంటా ఉంటాం పది ఆగ్గాలు చెప్పండి అంటే సండే స్కూల్లో కష్టపడి చెప్పేవాళ్ళం పెదగనక చెప్పమంటే చెప్పగలుగుతారు ఎవరన్నా మొదటి ఆగ్ఞ అయింది రెండవ మొదటి ఆగ్ఞ మొదటి వచ్చినము రెండవ ఆగ్య రెండవ వచ్చినము మూడవ వచ్చినమా అవి కూడా కొంత కష్టమే కదా కానీ సండే స్కూల్లో జ్ఞాపకం కొన్నాయి అవన్నీ గడగడగడగడ చెప్పేస్తావు ఎందుకంటే సండే స్కూల్లో నీకు అటువంటి పట్టుదల ఉండే పెదగైనాక పోయింది కదా పట్టుదల రాజగూరం ఏమవుతుంది రాంగరాంగా అన్న విషయం మనం ఎదిసలు అది అనిస్తూ ఉంటుంది చెప్పడానికి కష్టం ఉంటుంది రాంగరాంగా రాజగూరం గాడిదేంది అన్న విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది క్రైస్తవ జీవితం ఆ రీతిగానే ఉంది ఈరోజు ఖచ్చితంగా ఆ రీతిగానే ఉంది నీకు మొదట ఉన్న ప్రేమ ఈరోజు ఉందా నేను మీ గురించి మాట్లాడతాను సాధారణంగా సంఘం గురించి మాట్లాడు ఎందుకంటే ఈ కళ్ళం బైబుల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ దేనికి సంబంధించిందన్న విషయం మీకు తెలుసు ఈరోజు మన మీక గ్రంథం నాలుగవ అధ్యాయం చూడబోతుంటప్పుడు నాలుగవ అధ్యాయం ముగింపు అంతా కళ్ళంకి సంబంధించింది కాబట్టి దేవుడు ఎందుకు మనకు ఆ ఆ యొక్క ప్రే ఆ యొక్క ఆ అనేది ఎందుకు అనుగ్రహించింది ఆ విషయాలు మీకు తెలుసు కళ్ళం అంటే ఆ గ్రామాలలో జీవించే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కళ్ళం అంటే ఏందో సరే హైదరాబాద్లో అంటే కళ్ళం అంటే ఏమర్థం అవుతుంది వాడి కళ్ళ వాడి జీవితంలో ఎప్పుడు చూడనివాడు కళ్ళం అంటే హైదరాబాద్లో అదే ఊర్లలో అయితే కళ్ళం అంటే తెలుసు ఆ పంట అంతా తీసుకొచ్చి ఇట్లా గం అట్లా రౌండ్గా ఏమంటుందని ఇట్లా కడతారు రౌండ్గా కడతారు మట్టితో కడతారు రౌండ్గా కట్టి దాంట్లో అంతా విత్తనాలు వేస్తారు వేసి ఏం చేస్తారు తొక్కుతారు తొక్కినాక చెత్త వస్తుంది చాటలలో పట్టుకొని ఆ కళ్ళము చివరికి వచ్చి చాటలు పైకి పోదు పైన వేస్తే ఆ చెత్త అంతా అవతల పడుతుంది విత్తనాలు కళ్ళం లోపల పడతాయి అవతల చెత్తని ఏం చేస్తారు కాల్ చేస్తారు పర్వరాజ్యానికి సంబంధించింది కళ్ళం కళ్ళం అంటే పర్వరాజ్యం కళ్ళము బయట ఉండేది చెత్త కళ్ళం లోపల ఉండేది వితనం విత్తనాలని జాగ్రత్తగా తన కొట్టలో నింపుకుంటాడు ప్రభు చెత్తని కాల్చేస్తాడు అది కళ్ళానికి సంబంధించింది అందుకే పాత నిబంధన కాలం అంతా మనం కళ్ళానికి సంబంధించిన విషయాలు ఎన్నో ధ్యానిస్తూ సరే క్రొత్త నిబంధన లేదా చెప్పండి ఎవరన్నా బాప్తిజమిచ్చి యోహాన్ అని చేసిండు ఆయన చాట ఆయన చేతిలో ఉంది అనడం లేదా బాప్తిచ్చి కాబట్టి కృత నిబంధన కాలంలో కళ్ళం గురించి చెప్తున్నాడు యోహాను భక్తుడు యోహాను బాప్తిజం నుంచి యోహాను దాని విషయంగా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనమంతా కళ్ళంలో నూర్చబడిన ధాన్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అంటే నూర్చబడడం అంటే తెలుసా నూర్చబడడం ఏం చెప్పండి చెత్త చెదరం అంతా క్లీన్ అయిపోయినాక మంచి విత్తనాలని మంచిగా పోగు చేసి క్లీన్ చేసుకొని భద్రపరచుకోవడం దాన్ని పోగు చేస నూర్చుకోవడం అంటాం కాబట్టి చెత్త రాళ్ళు రప్పలు మట్టి పిడకలు ఇవన్నీ ఉంటాయి అందులో విత్తనాలలో వాటన్నిటిని సరే బియ్యం క్లీన్ చేసే వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ కదా రాళ్ళు వస్తాయి చిన్న రాళ్ళు వస్తాయి క్రిస్టల్స్ లాగా ఉంటాయి అవి మట్టి పిడకలు కూడా వస్తాయి కొన్నిసార్లు వాటన్నిటిని క్లీన్ చేసిన వచ్చిన మంచి విత్తనాలను జాగ్రత్తగా కాపాడుకొని ప్యాకెట్లు పెట్టుకొని సీల్ వేసుకొని పెడతాం నేను ఒక సరే కష్టకాలంలో ఉంటున్నాము ముందుగానే కొనిపెట్టుకుంటే బాగుంటుంది అనేసి యాభై కిలోల రెండు సంచులు కొనిపెట్టుకున్న అంట ఒక సంచి మొత్తం చెడిపోయిందంట నేను నీకు తెలియదా నీకు అంతా తెలుసు కదా విత్తనాలు చెడిపోకుండా ఉండాలంటే దాంట్లో బోరింగ్ పౌడర్ కలపడమో లేక యాపాకు కలపడము ఇట్లాంటివన్నీ చేస్తారు కదా ఊర్లలో అయితే యాపాక వేస్తారు సిటీలలో అయితే బోరింగ్ పౌడర్ వేస్తారు బోరింగ్ పౌడర్ లేయర్ లేయర్లో కలిపి బాగా జుట్టి అలా నాకు గాలి తన మంది ఏంటంటే ప్లాస్టిక్ సంచులలో బియ్యం పంపుతున్నాయి రోజులు ఎందుకంటే ఆ గోనే సంచులలో బియ్యం కాలి అమెటోలు గోనే సంచుల బియ్యం ఉంటే ఏంటంటే గాలి తగులుతుంటుంది కాబట్టి పురుగు పట్టద్దు దానికి తేమ ఉంటే పురుగు వచ్చేస్తుంది తేమ రానియకుండా ఉండాలంటే గాలి తగలాలి అప్పుడప్పుడు ఎంటగడబం నేర్చుకోవాలి ప్లాస్టిక్ సంచులు ఏంటంటే రెడీమేడ్ ప్లాస్టిక్ సంచులు అంటే కారవు గోనే సంచులకి వెళ్ళి విత్తనాలు కాబట్టి ప్లాస్టిక్ సంచులు పైగా గోనే సంచులు చాలా కష్టం అవి స్పీడ్ గా తయారు చేయలేరు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి గోనె సంచులని రీప్లేస్ చేసినవి ప్లాస్టిక్ సంచులు అంతే తేడా సరే మన వాటి గురించి ఎందుకు అనిస్తున్నాం బియ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాన్ని బియ్యము నూర్చుకోవడం నూర్చుకోవడానికి సంబంధించింది కాబట్టి ప్రభువు కూడా తన కళ్ళంలో నూర్చుకుంటాడు మనల్ని చెత్తని బయట వేసి కాల్ యుగ సమాప్తిలో అట్లా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రభు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని ద్వారా కాబట్టి ఆయన చాట ఆయన చేతిలో ఉందంటే అంతా ఆయన చాటలో ఉన్నాం అంటే ఆయన చేతులలో ఉన్నాం మనము నిజమైన విత్తనామా లేక తొక్కన కొన్ని లొట్ట ఉంటాయి విత్తనాలు లొట్ట ఉంటాయి లొట్ట అంటే తెలుసా మీకు లోపల విత్తనం ఉండదు కానీ పైన ఒడ్ల గింజ లాగానే ఉంటుంది లోపల లొట్ట ఉంటుంది లోపల నిజంగా విత్తనం ఉండదు అవి గాలికి ఊరికైనా ఎగిరిపోతాయి చూడడానికి మట్టుకు లావుగా ఉంటాయి విత్తనం కానీ లోపల గింజ ఉండదు పైన పొట్ట ఒకటే ఉంటుంది దాన్ని ఏమంటారు తాళ్ళు తాలు తాలు అంటారు దాన్ని ఎక్కడైనా తాలు అంటారా అటు దిక్కు కూడా తొరకొడ్లు ఏం లేదు లొట్ట లొట్ట ఒడ్లు అంటాం మనం తెలంగాణ భాషలో అంటే ఇంక మళ్ళీ నాకు అంతే తెలుసు అంతకంటే తాలు అనేది కరెక్ట్ తాలు సరే తాలు అనేది కూడా విత్తనం లాగానే కనిపిస్తుంది కానీ అందులో విత్తనం ఉందా లేదని ఎవరు తెలుస్తుంది పరీక్షిస్తేనే తెలుస్తుంది ఆయన పరీక్షించేవాడు ఆయన చాటలో విత్తనాలు పడ్డప్పుడు అవి తాలా లేక విత్తనం ఉన్న ఒడ్లా ఎట్ట గాలికి చాట వేసి చాటలు పోస్తే కిందికి పడేస్తేనే అవి గాలికి ఎగిరిపోతాయి కాబట్టి సరే గాలి శ్రమల కాలానికి సాదృశ్యం శ్రమలలో అందరు కొట్టుకొని పోతారు నువ్వు తాళులాగా ఉంటే లొట్టగా ఉంటే విత్తనం లేని ఒడ్డులాగా ఉంటే నువ్వు గాలికి ఎగిరిపోతావు ఖచ్చితంగా సరే నేను విత్తనం అని నువ్వు ధీమాగా చెప్తావు నేను పరిశుద్ధంగా ఉన్నను పాపం పొందుకున్ను ఏ నా జీవితం సమర్పించుకున్నాను దివారాతులు నువ్వు ధ్యానం చేస్తున్నాను అన్ని చేస్తున్నాను అనేసి అనుకుంటున్నావు కానీ నిజంగా విత్తనమా కాదనేది నీకు ఎట్లా తెలుస్తుంది దానికి ఒక టెస్ట్ లాంటిది ఉంటుంది ఆ టెస్ట్ ఎప్పుడు తెలుస్తుంది ఆయన చాటలో నువ్వు పడ్డప్పుడే తెలుస్తుంది కాబట్టి మనము కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యంలాగా ఉండాలా అన్న విషయాన్ని యుగ సమాప్తిలో ఈ ప్రవర్శన జ్ఞాపకం చేస్తున్నాయి కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ జీవితం అట్లా లేదు వడ్ల గింజలాగానే ఉందా అనుకుంటున్నా కానీ లోపల విత్తనం లేని గింజలాగా ఉందా లేదా అనేది పరీక్షించుకోలేని స్థితిలో ఉంది స్థిరం ధీమా నాకేం కాదులే అనేది నాకేం కాదులేదు కాదు ఈ రోజు నువ్వు వడ్లగించేలాగా ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నీలో నిజంగా విత్తనం ఉందా లేదనేది కాబట్టి ప్రవచనాలన్నీ దానికి సంబంధించినాయి యుగ సమాప్తిలో ఎట్లా ఉంటుందన్న విషయాన్ని మనము ఈ ప్రవక్తలు చెప్పడం జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే రీతిగా పౌలు చెప్పడం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి విశేషంగా సేవా జీవితంలో మనం ఎట్లున్నామన్న విషయం చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో పౌలు తిమోతికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు సేవలో ఉండేవాళ్ళు నువ్వు సేవకుని విమోతి నువ్వు ఎట్లా ఉండాలా నువ్వేం చేయాలా క్రైస్తవ జీవితంలో ఎట్లా ఉండాలా క్రైస్తవులు ఎట్లా ఉండాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నాలుగవ అధ్యాయంలో చూడండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను బాగా అర్థం చేసుకోండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను కాబట్టి దేవుడు తప్ప ఎవరు తీర్పు తీర్చని లోకంలో యేసు ప్రభు దేవుడు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ప్రత్యక్షత తోడు అంటే ఆయన ఖచ్చితంగా ఈ లోకంలోకి రాబోతున్నాడు నేను చెప్తున్నా అని హెచ్చరిస్తున్నాడు దాని తర్వాత ఆయన రాజ్యము తోడు ఆయన రాజ్యము ఇక్కడ స్థిరపరచబడబోతుంది కాబట్టి నాలుగు విషయాలు దేవుడు ఏసు క్రీస్తు ఆయన తప్పగా రాబోతున్నాడు ఆయన రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు నాలుగు విషయాలు కాబట్టి ఇవన్నీ సత్యము కాబట్టి నేనేం చెప్తున్న విను నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా ఆనబెట్టి అంటే చెప్పండి ఎవరన్నా ఆనబెట్టి ఆనబెట్టి అంటే గ్యారంటీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పక జరిగేది వాగ్దానం చేస్తున్నా మీకు మీకు ప్రామిస్ చేస్తున్నా సరే ఏసు ప్రభు ప్రామిస్ చేస్తున్నా ను పిచ్చాను వా అంటాను ఎవరన్నా ప్రామిస్ చేస్తావంటే అంత స్థిరత్వమైన విశ్వాసం మనకు ఉంది ఖచ్చితంగా ప్రభు ఈ లోకంలోకి వస్తాడనేసి అందుకో ఆనబెట్టి చెప్తా అంటున్నాడు అంటే హండ్రెడ్ నేను గ్యారెంటీకి ఇచ్చి చెప్తున్నా ఇది ఖచ్చితంగా నెరవేరబోతుంది ఏంటది ఆయన దేవుడు ఆయన తీర్పు తీర్చేవాడు దాని ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన రాజని స్థిరపరుస్తున్నాడు ఆయన లోకంలోకి వస్తుంది తన రాజని స్థిరపరుస్తాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తే ఏమంటాడు చూడండి నేను చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించము ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దాని కొరికే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు చిన్న మందంగా ఉంటారో బాగా అర్థం చేసుకోండి చర్చలల్లో గుంపులు గుంపులు లక్ష లక్షలు వినిపోతూ ఉంటారు వాళ్ళు విని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు విని వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఇక్కడికి వచ్చేవాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రకటించాలా మీరందరూ ప్రకటించాలా సరే నువ్వు అని జ్ఞానం లేదు బ్రదర్ నువ్వు సాక్ష్యం ప్రకటించి నీ సాక్ష్యం చెప్పు ప్రభువే నన్ను స్వస్థపరిచిన వాడు ప్రవ్వే నన్ను బ్రతికించిన వాడు ప్రవ్వే నా జీవితాలు అద్భుతం చేసినవాడు అని ఆరంభించి ఏ రీతిగా నిన్ను అద్భుతంగా నడిపించాను ఏ రీతిగా విడుదల పొందినవు నీ సమస్య నుంచి వాటిని ప్రకటించడం నేర్చుకో దేవుడే నడిపిస్తూ ఉంటాడు దానికి నువ్వు పెద్ద కాలేజీకి పోయి నేర్చుకునే లేదు ఈ వయసులో ఒక దశలో ఉండేదేమో అవకాశం కాలేజీకి పోయి నేర్చుకోవడానికి ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఆయన రాకడా సమీపం ఉంది నువ్వు అంత డీటెయిల్గా పోయి ఒక పాసర్ అంటున్నాడు ఆ థియాలజీ కాలేజెస్లో పోయి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదువుతారు ఈ నాలుగైదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కాలేజీలకు పోయి పొద్దు సంవత్సరం వరకు కూర్చొని చదువుతున్నారు వాడు ప్రకటించడము ఆరాధన నడిపించడము వాడికి అనుభవం లేకపోతుంది ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినాక మనుషుల సమస్యలను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు మనుషుల బాధలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు వాడు ఏం పాస్టర్ అవుతాడు అని చెప్తున్నాడు పాస్టర్ చెప్తున్నాడు మళ్ళీ సరే మనకి ఆ అనుభవాలు సరే మనం మొదటి నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళం కాబట్టి మనం సరే మనుషుల యొక్క వేదనలు వాళ్ళ బాధలు మనం పంచుకుంటాం అర్థం చేసుకుంటాం కావాలంటే కొంత టైం స్పెండ్ చేస్తాము ఏదో మార్గాలు వెతుకుంటాం ఎవరి సహాయం అన్నా తీసుకుంటాము దేవుని సహాయమే తీసుకుంటాం చివరికి మొదటి నుంచి కూడా మన జీవితం అదే రీతిగా ఉంది కానీ ఆయన చెప్తున్నాడు మూడు సంవత్సరాలు థియాలజీ కాలేజీకి వెళ్ళిపోయి నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు అక్కడ ఒక్కసారి మూడొక్క సంవత్సరాల తర్వాత బయటకు వస్తే నువ్వు పలాని సంఘానికి అటాచ్మెంట్ చేస్తే వాడి సమస్యలు ఆ సంఘస్థల సమస్యలు బాధలు నీకు ఎట్లా అర్థమవుతాయి వాళ్ళకి ఎట్లా ఉపశమనం కల్పించగలవు నువ్వు అటువంటి స్థితిలో ఉంది సేవా జీవితం మీరు వచ్చి కాబట్టి మన నీకు అవకాశం ఉంటే పోయి థియాలజీ కాలేజ్ పోయి చదువుకోండి నేర్చుకోండి మంచిదే కానీ ఈ అనుభవం చాలా ముఖ్యం ఏందా అనుభవం వాక్యము నువ్వు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే వాక్యం ప్రకటించకపోతే మీకు శ్రమ అంట శిక్ష అంట నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు జీవిస్తున్న తర్వాత నువ్వు వాక్యాన్ని ప్రకటించకపోతే నీకు శ్రమ ఉంటుంది అంటే శ్రమలుగుంట పోతావు నువ్వు కాబట్టి ఈ వాక్యం నిన్ను ఆదరించాలా ఈ వాక్యం నిన్ను కాపాడాలంటే నువ్వు ఏం చేయాలా ఇతర వాక్యం హృదయంలో పెట్టుకొని కూర్చుంటే కూర్చుంటే సరిపోతుందా దగ్గర కూర్చుంటే సరిపోతుందా కానీ కాదు గంటలు గంటలు టీవీ ముందు వాక్యాలు వినేసి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు వాఖ్యలు విని ఆహా ఎంత బాగున్నాయి ఈ వాక్యాలు అనుకుంటే సరిపోతుందా సరిపోదు పౌలే అంటున్నాడు నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయనకే కాదు ఎవరికైనా శ్రమనే సేవకు దేవుని బిడలు అని చెప్పుకుంటున్న క్రైస్తవులకు అందరికీ శ్రమలు ఎందుకంటే క్రైస్తవులు ప్రకటించరు ఇది ఎన్నిసార్లు నేను రుజుపరిచిన క్రింద కూర్చొని వినేసి ప్రభుబలంలో పాల్పొందేసి ఇంటికి వెళ్ళిపోవడమే కానీ వాడి జీవితంలో ఎప్పుడు ప్రకటించడం వల్ల వానికి శ్రమ ఉంటుందా లేదా ఆ వాక్యం ప్రకారం ఖచ్చితంగా శ్రమ అందుకే హెచ్చరిస్తుంది తిమోతి నీకు శ్రమ ఉండాల ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా నువ్వు శ్రమలు తప్పించుకోవాలంటే ఏం చేయాలా వాక్యమును ప్రకటించుము ఎప్పుడు ప్రకటించాలా చెప్పండి ఎప్పుడు ప్రకటించాలా సమయం అందును అసమయమని అందును ప్రయాసపడుము వాక్యము ప్రకటించడానికి ప్రయాసపడాలంట మీకు అర్థమవుతుందా వాక్యము ప్రకటించడం కొరకు కష్టపడాలంటా మనం అవకాశం దొరికితే కష్టపడాలి మిమ్మల్ని ఎక్కడ పోమంటే అక్కడ పోవాలి చూడండి నాకు జ్ఞాపకం కొన్ని విషయాలు దుఃఖం అనిపిస్తుంటుంది ఆ రోజు నేను ఆ ఫలాన్ని గ్రామానికి పోయింటే ఎంత బాగుండే ఆ రోజు నేను పోకపోవడం వల్ల ఎంతమంది నేసించుకున్నాను గ్రామంలో నాకు అనిపిస్తూ ఒకసారి చర్చ్ దగ్గర చెప్పులు స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు నాకు జరిగింది అనుభవం సంధ్యా థియేటర్ థర్టీ సంధ్యా థియేటర్ తెలుసు కదా మీకు సంధ్యా థియేటరు ఓనరు అల్లుడు ఎవరు మంత్రాలు చేస్తే మంత్రాలతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉంటే మోసుకొని వచ్చినా ఆటోలో దిగినరు ఎవరు లేరు ప్రార్థన చేయడానికి ఎవరు లేరు వాళ్ళకేందంటే ఎవరో చెప్పారు పలాని వ్యక్తి ప్రార్థన చేస్తేనే పలాని పాస్టర్ ప్రార్థన చేస్తేనే ఇతనికి మంచిగా అవుతుంది అట్లా ఉండదు బాగా అర్థం చేసుకోండి కానీ వాళ్ళ విశ్వాసం అది దాన్ని మనము వారికి తగినట్లే మనము ప్రవర్తించాలా వారి విశ్వాసం అదే రీతిగా ఉంది కాబట్టి మనం కూడా అదే రీతిగా ఉండాలి అయితే ఆ రోజు పాస్టర్ లేడు చెప్పులు సాంధ్యాన్ని నేను నిలబడను వాళ్ళిద్దరు బారవర్తలు ఆ ఆటో నుంచి దిగినరు అంటే ఆ థియేటర్ ఓనర్ కూతురు తన భర్త అక్కడ దిగినరు చెప్పులు సాధ్యాన్ని నిలబడేది ఇట్లా మేము ప్రార్థన చేయించుకొని వచ్చినాము పాస్టర్లు అంటే పాస్టర్ లేడు కదా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారంటే వస్తాడు సాయంత్రం వరకు వస్తారంటే సరే పోదాం ఇంటికి వచ్చేద్దామన్నాడు కానీ నా మైండ్లో ఉంది లేదు వీళ్ళని పోనియద్దు ఎట్టి పర్స్లో పోనీ వీళ్ళ లోపల కూర్చోబెట్టాలా అనేసి లేదు మీరు కూర్చొని లోపల ఆయన ఏ టైంలోనైనా రావచ్చు ఎందుకంటే సేవ జీవితం అట్టుంటుంది ఏ టైంలో తెలియదు మరి ప్రభు కూడా అంతే ఏ టైంలో తెలుసు సూచనలో కూడా తెలుసు నీకు టైమింగ్ చెప్పిండ ఆశ్చర్యం అదే టైమింగ్ ఎక్కడ చూపించలేదు దేవుడు కానీ ప్రపంచంలో పాస్టర్స్ టైమింగ్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు ఈరోజు ఎందుకు బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు చూపిస్తున్న మీక గ్రంథంలో నాలుగో అధ్యాయంలో బాబిలోన్ గురించి దేవుడికి హెచ్చరిస్తాడు వాటికి సంబంధించిన ఆత్మీయమైన విషయాలు మనం అర్థం చేసుకుని ప్రయాసపడాలా సరే టైమింగ్ మీరు హెచ్చరించండి ఏ టైం కరెక్ట్గా మనం ఆపాలం అది మీ చేతిలో ఉంది నా టైం నా చేతిలో లేదు ఇక్కడ లోపడితే నా టైం అయిన చేతిలో ఉంటుంది కాబట్టి ఇంటి వేయది మీరు ఆనందిని పండుకునేది మీరు కాబట్టి మీరు చెప్పాలా పాలని టైంకి ఆపండి అనేసి చెప్పాలా అది మీ హెచ్చరి మీ మీ బాధ్యత అర్థమవుతుందా తర్వాత ఏమవుతుందో తెలుసా మీరు చెప్పకపోతే వచ్చేవారము ఓ అక్కడ పోతే పన్నెండు అవుతుంది ఇంటికి పోతే అంటారు అది మీకు ఒక రకమైన డిమోటివేషన్ లాగా ఉంటుంది బైబిల్ చెడిపోతే డిమో అంత దూరం ఆరు రాత్రి పదకొండున్నర అవుతుంది కదా ఇంటికి పోతే అలసిపోతాం అట్లాంటివి వస్తూ ఉంటుంది సరే రికార్డింగ్ చేస్తుంది కదా మరి ఇంటర్నెట్లు అన్ని ఉంటాయి కదా అక్కడ వినొచ్చు కదా అని కూడా ఉంటుంది సరే అది తప్పేం లేదు మీకు మీకు రాని స్థితిలో ఇక్కడ ఉంటే అక్కడ రేడియో ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి కళ్ళ బైబుల్ ప్రొఫెసీ ఇంటర్నెట్ రేడియో కార్యక్రమాలు మీరు ఇంటర్నెట్లకు కొడితే ఫస్ట్ లింక్ మనదే వస్తుంది మీక గ్రంథం మీక ప్రొఫెషనల్ ఏడు భాగాలు ఉన్నాయి సీరియల్గా ఉన్నాయి ఐదవ భాగం కొంత డిస్టర్బ్డ్గా ఉంటే దాన్ని నేను కరెక్షన్ చేసిన ఆదివారం చాలా సమయం పొద్దున్న సాయంత్రం వరకు సమయం పెట్ట దాని మీద పర్ఫెక్ట్ చేసిన ఒక ఒక గంట దగ్గర ఒక గంట వాక్యము రోజంతా పట్టింది కరెక్షన్ చేయడానికి ఎందుకంటే ఆ రోజు నేను రికార్డింగ్ చేయలే దాని రికార్డింగ్ని సరిగా అతకబెట్టి కరెక్ట్ చేయడానికి రోజంతా పట్టింది నాకు టైం ఆయనే మనకి సహాయకుడు రఘ్వే మనకి సహాయకుడు ఆయనే నడిపిస్తూ ఉంటాడు ఈ విషయాలని ఎందుకంటే తన బిడ్డలకి ఇవన్నీ బయల్పరచాలని ఆయనకు ఆసక్తి ఉంది కానీ వినేవాడవుళ్ళాడు ముసలమ్మ ముచ్చట్లు అంటే గంటల గంటలు వింటరు అబద్ధ బోధలు అంటే గంటల గంటలు వింటరు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది నీకేం కాదు దేవుడు నేను సమృద్ధిగా ఆశ్రయించబోతున్నానంటే ఎంత ఇష్టం అటువంటి వాక్యలు వినాలంటే కానీ నీ మీదికి ఉపద్రం రాబోతుంది నీ మీదికి తుఫాన్ రాబోతుంది తప్పించుకో అని చెప్తుంటే అరే ఈ బ్రదర్ ఏంది ఎప్పుట్లో చెప్తాడు ఈయన ఎప్పుడు కూడా ఆశీర్వదమైనకరమైన విషయాలు చెప్పడా ఎందుకంటే మనుషులకి ఆశీర్వదకరమైన విషయాలు వినాలనే ఆసక్తి ఎక్కువైపోయింది కానీ శ్రమలు రాబోతున్నాయి కష్టాలు రాబోతున్నాయి ప్రపంచం అంతటా దేవుడు ఒక తెగవారిని రకరకాల జన్లని మన మీదికి వ్యతిరేకంగా లేపుతున్నాడు దేవుడే లేపుతున్నాడు శత్రువుని ఎందుకంటే శత్రువుని ఎప్పుడు దేవుడు లేపుతున్నాసి భయములంతటే నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఆయన తప్ప ఎవ్వరు అట్లా లేపలేరు ఆయననే ఏర్పరచుకుంటాడు నెబ్బుకద్దరు నా దాసుడు అన్నాడు నా దాసుడు అన్నాడు కొంతమందిని ఆయన మనకి వ్యతిరేకంగా లేపుతుంటాడు ఎందుకు లేపుతుంటాడు మన జీవితాలను సరిచేయడం కొరికే లేపుతుంటాడు అది జీవితం సరిచేయకముందు హెచ్చరికలాగా ఈ వాక్యం నువ్వు చేయి ఈ పని నువ్వు చేయాలని చెప్తున్నాడు ఏంటది వాక్యమును ప్రకటించాల నువ్వు ఎంతనా చదుపోయి లోకంలో ఏమన్నా చేయి నువ్వు ఎంత పెద్ద ఉద్యోగాలలో ఉండు నువ్వు ఏ ఎటువంటి వాడవైనా కావచ్చు దేవునికి అవి పనికే రావు సర్టిఫికేట్స్ నువ్వేం తీసుకొని పోవవు దేవుడు సన్నిధి నువ్వు ఈ లోకంలో సంపాదించిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సర్టిఫికేట్స్ నీ ఎంట రావు ఎందుకంటే మా ఫార్ చనిపోయినాక ఆయన సూట్ కేసు తీస్తే నేను చూసిన ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయని కట్టలు కట్టలు సర్టిఫికెట్స్ ఒక్కటి తీసుకోపోలేదైనా నాకు అదే తోటి తలంపు అరే ఈయన చాలా చదువుకున్నాడు తన అన్నదమ్ములను మించి తన చుట్టాలని బంధులను మిత్రులను అందరినీ మించి చదువుకున్నాడు కానీ ఒక్క సర్టిఫికెట్ తీసుకోలేకపోయినాడు మనం అంతే ఏ సర్టిఫికెట్స్ నీ సంపాదించిన ఏవి నీ ఇండ్లు నీ ఆస్తులు నువ్వు ఏమి తీసుకోపోలేవు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే వాక్యంను ప్రకటించడం నువ్వు నేర్చుకోవాలా నువ్వు అని ఎట్లా ప్రకటిస్తాం అది నీకు అసాధ్యమే కానీ ఆయనకు అసాధ్యమా ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదు నీ హృదయంలో నువ్వు ఏర్పరచుకోవాలా నువ్వు నీ హృదయాన్ని సరి చేసుకోవాలా నేను ప్రకటిస్తా అని తీర్మానించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నేను నడిపిస్తాడు నువ్వు ఆటోమేటిక్గా ఆయనకి హీల్డ్ అయిపోతావు సరెండర్ అయిపోతున్నావు సమర్పించుకుంటున్నావు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే ఆయననే నేను నడిపిస్తాడు కాబట్టి వాక్యంను ప్రకటించము అని ఆజ్ఞాయిస్తున్నాడు దాని తర్వాత ఎట్లా సమయమందు అసమయమందు అంటే సమయమందు మందు అసమయం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ అని అర్థం ఎప్పటికీ నీ జీవితాంతం నువ్వు వాక్యాన్ని ప్రకటించాలా అని ఇక్కడ ఖండి చెప్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు దాని కొరకు ప్రయాసపడమంటున్నాడు నువ్వు వాక్యం చెప్పడం కొరకు ప్రయాసపడమంటున్నాడు మనం ప్రయాసపడాలి ఇక్కడ సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో బాగా సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో అంటే నీకు చాలా ఓపిక ఉండాలా శాంతం ఉండాలా కంట్రోల్ ఉండాలా నీకు చాలా శాంతం వాక్యం చెప్పడంలో ఆ తరమంలో టైం అయిపోతుంది ఆయన మీద త్వర త్వరగా చెప్పండి కాదు మనుషులు దాన్ని అర్థం చేసుకున్న ప్రభుని చూచు నువ్వు దాన్ని ప్రకటించాలా దీర్ఘంతో సమాధానంతో శాంతంతో ఉపదేశించు ఎట్లా ఖండించుము ఫస్ట్ పాయింట్ ఖండించుము ఖండించడం దేవుని వాక్యంలో ఖండించాలని అంటే తప్పు చేసిన వాళ్ళని ఖండించాలా తప్పు ప్రకటించే వాళ్ళని ఖండించాలి బాధ్యత తర్వాత ఏమన్నాడు గద్దించము గద్దించుము నువ్వు గద్దించాలా తప్పు చేసిన వరకు నువ్వు కష్టంగా గద్దించాలా దాని తర్వాత బుద్ధి చెప్పుము ఏ స్టమే బుద్ధి కదా బుద్ధి జ్ఞానములు సర్వసంపదాలు ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన గురించి మనం హెచ్చరించాలా ఆయన చెప్పిన మార్గములు మనం అనేకలకు చూపించాలా ఇవి నువ్వు చేయాలా యుగ సమాప్తిలో ఖచ్చితంగా చేయాలి ఎందుకు యుగ సమాప్తితో దాని తర్వాత అక్కడ చెప్పిండు పౌలే నువ్వు ఖండించాలా నీది బోధ తప్పు అని ఖండించాలా మీరు ఎందుకున్న మార్గం తప్పు అని ఖండించాలా భయపడేది లేనేలేదు ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుంది కదా రేపటి దినంనా నేను ఎవరు చేయమనడు అనేసి ఎవరైనా అడిగిననుకో నా ప్రభు చేయమని అడిగో చూడు ఇది ఎవిడెన్స్ అని నువ్వు ఈ వాక్యం నా ప్రభు నన్ను చేయమనడు కాబట్టి నేను చేసినా నా నేను చేయలేదు నా ప్రభు నన్ను జమనుడు కాబట్టి నేను దానికి విధేత చూపించి నేను చేసినా అని ధైర్యంగా చెప్పగలవు అని వెళ్తే నిలబడగలవు ఖండించమనడు గద్దించమనడు బుద్ధి చెప్పమనడు ఎందుకు చూడాడు ఎందుకనగా జనులు హితబోధను సహింపక జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోవు పోగు చేసుకుంటారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ చాలా బాగుంది ఇప్పుడు అర్థమైంది నాకు కథ ఇది ఎందుకు మనుషులు అనుకూలమైన బోధని తెచ్చుకుంటారంటే ఎప్పుడు ఒక పాస్టరు వీరిని ఆశ్రయించిన గాక వీరిని ఆశ్రయించినగాక అంటనే ఉండాలంట అప్పుడు ఎంత బాగుంటుంది మనకి ఫుల్ సమృద్ధిగా ఉంటుంది కదా మనం ఒక లెవెల్లో జీవించచ్చు కదా ఒక స్టైల్ ఒక ఒక స్థితిలో జీవించగలం కదా లేకుంటే ఎప్పుడు దానికి పైసలు లేక దీనికి పైసలు లేక బాధను అనుభవిస్తూ అన్నిటి దిగమింగుకొని అన్ని సమర్థించుకొని దుఃఖంలో ఎందుకు జీవించాలా ఇది ఈ తలంపులు కదా ఈ లోకంలో మనుషులు ఆ రీతిగా ఆలోచిస్తారు కదా కానీ ఇక్కడ ఏముంది చూడండి తమ స్వకీయ దురాశల కొరకు దురాశలకు అనుకూలమైన బోధను తమ హోగు చేసుకుంటారంట అంటే స్పెషల్ స్పీకర్స్ని తెచ్చుకుంటారంట స్పెషల్ బోధకులను తెచ్చుకుంటారంట యువ సమాప్తిలో తమ తమ ఆలోచనలకు తగిన స్పీకర్స్ని తెచ్చుకుంటారంట ఉదాహరణకి మీరు ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధన నమ్మినారు అనుకోండి ఇక్కడ అటువంటి బోధకులనే తీసుకొస్తారు వాడు అటువంటి బోధలు ప్రకటిస్తూ ఉంటాడు అప్పుడు ఈవిడ ఇంకేమైనా కొత్తగా చెప్తాడేమో ఇతవడే సంఘానికి సంబంధించింది ఇతబడినాక మధ్యాకాశాలు ఏమైతుంది ఒక ఇట చెప్తాడు ఒక రక ఒక పాసొచ్చి ఇట చెప్తాడు ఇంకో పాసా చెప్తుంటాడు అట్లాంటివి వినడనే ఆశ ఎక్కువ ఉంటుంది మనుషులకు అటువంటి సంఘంలో అటువంటి బోధకులనే పోగు చేసుకుంటారు దేవుడు ఈ లోకం మీదకి తన శిక్షని తీసుకొని రాబోతుడు అని చెప్పే బోధకులను తెచ్చుకుంటారు ఎవడన్నా ఎవరు తెచ్చుకోడు మీరు అవి చేయకండి ఇవి చేయకండి అని చెప్పే బోధకులను ఎవరన్నా తెచ్చుకుంటారా క్రిస్మస్ పండుగ రోజు మీరు క్రిస్మస్ పండగ చెయ్యొద్దు ఆచరించొద్దు స్టార్స్ ఇంటి మీద పెట్టుకోవద్దు పచ్చని చెట్లు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవద్దు వాటిని ప్రభు కంటే ఎక్కువ విలువనిస్తూ మీరు దానికి రాకరంత గడిపి దాన్ని అలంకరించుకొని అంతగా సమస్య అంతగా సమయం దాని పెడుతున్నారు అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పే బోధకుణ్ణి ఎవరన్నా స్వీకరిస్తారా ఎవరన్నా ఆ ఆహ్వానిస్తారా ఎవడు ఆహ్వానించడు ఎందుకంటే పౌలు దీన్ని హెచ్చరించి హెచ్చరికేలాగా మనం చూపించింది యుగ సమాప్తిలో మనుషులు అట్లా తమ స్వకీయ దురాశలకు అనుగుణంగా బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు పోగు చేసుకుంటారంటే మీకు అర్థమవుతుందా పోగు చేసుకోవడం అంటే ప్రభువు ఎట్లయితే తన కళ్ళంలో నూచిన దానాన్ని చేసుకుంటాడో వీళ్ళు అటువంటి బోధకులను పోగు చేసుకుంటారు ఎటువంటి బోధకులని వాళ్ళకు అనుగుణంగా బోధించే బోధకులని ఆపోజిట్ అంటే సైతాను వాణి అనుచరుల్ని అట్లా పోగు చేసుకుంటుడు ప్రభువు తన బిడల్ని కళ్ళంలో పోగు చేసుకుంటుడు తేడా అదే కళ్ళం బయట సైతన్ గడు పోగు చేసుకుంటుండు తన అనుచల్లని వీళ్ళందరినీ బోధకులన్నట్టు అదే రీతిగా ఆ బోధ వినే వారిని అందరినీ వారు అట్లా జమ చేసుకుంటుండు మన ప్రభు చెత్త నుంచి వేరుపరిచి మనల్ని తన కళ్ళంలో తన కొట్లలో నూర్చిన ధాన్యంలాగా జమ చేసుకుంటుండు అంతే తేడా ఈ రోజుల్లో జరిగేది కానీ చెత్త గాలికి ఎగిరిపోయేటట్లు గొప్ప పొట్టులాగా గొప్ప చెత్తలాగా తయారవుతుంది సత్యంలోకి చెవి ఇయ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును ఇప్పుడు చెప్పండి నిజంగా వచ్చిందా లేదా మీకందరూ తెలుసు కదా పౌలు అది వచ్చును అని చెప్తున్నాడు మళ్ళీ మీ కాలంలో వచ్చిందా లేదా వచ్చును అంటావా వచ్చేది అంటావా నువ్వు వాక్యమే మార్చుకుంటలేవు నువ్వు వాక్యం ఎప్పుడు మార్చావు దేవుని ఆత్మే నీకు చూపిస్తాడు అమ్మ ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అనడలేదా ఎవరితోని సమరయ స్త్రీతో అన్నాడు అమ్మ ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చినది పౌలు అంటున్నాడు ఒక కాలం వస్తున్నది మరి వచ్చిందా లేదా మీరు చెప్పండి ఎక్కడ చూసినా ఇదే బోధ ఎక్కడ చూసినా ఐశ్వర్యానికి సంబంధించిన బోధ మీరు ఏం ఛానల్ సార్ నాకు పేరును నోట్టుకొస్తలేవు కల్వరి ఛానల్ ఆరాధనా ఛానల్ ఇంకా రక్షణ ఛానల్ ఆరాధనా ఛానల్ ఇంకా బైబుల్ టీవీ శుభవార్త ఏ ఛానల్ అన్న తీసుకోండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను ఆ ఛానల్స్ ఎక్కువ చూడేటువంటి కూడా కాదు నేను ఎప్పుడన్నా అవకాశం ఉండి ఎవరింటికైనా పోతే వాళ్ళు పెడితే వింటే ఇదే బోధ ఏ ఛానల్ ఓపెన్ చేయండి ఏ బోధకుడైనా చూడండి వారు చెప్పేది అన్నీ ఇవే బోధలు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రించనుగాక మీ విరాళములు మాకు పంపించునుగాక అంతే బోధ ఇంతకంటే ఏమైనా ఉంటాయా ఒక రీతిగా వాడు చెప్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ మిమ్మల్ని ఎక్కడో ఒక స్థలంలో వాడు తిప్పేస్తాడు అది దుస్తుంది విధానం ఏదో రీతిగా మిమ్మల్ని ఆ రీతిగా తిప్పేస్తూ ఉంటాడు ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నాను మీరు ఎక్కడికన్నా బోండి ఏడన ఆరాధన బోండి మీరు ఎక్కడన్నా కనుక కానీ మీ దశమ భాగంలో మట్టుకు మీ సంఘానికే ఇవ్వండి అని ప్రకటిస్తున్నాడు ఎందుకంటే చర్చలో అందరూ వీళ్ళతను కొట్లాడుతున్నారు అది మీకు తెలియదు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు మీరు ఓన్లీ ఫ్రంట్ లో చూస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అక్కడ ఉంటాను కాబట్టి నేను నాకు తెలుసు సరే నేను వాళ్ళకు వ్యతిరేకంగా చెప్తాను నేను వాళ్ళ పేరులో నాకు తెలియదు ఊళ్ళో తెలియదు కానీ వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా మీరు ఈ రీతిగా బోధించడం వలన మా చర్చికి రావాల్సిన దశమ భాగంలో మీరు దొంగతనం చేస్తున్నారు టీవీ రేడియో ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇది మంచి లేదు మీరు టీవీలో మేము పెట్టనీయం ఇట్లా మీరు చేయడానికి వీల్లేదు మీరు దేవునికి విరోధంగా ఉన్నారు అసలు దశమభాగం తీసుకోవడము పుచ్చుకోవడమే దేవునికి విరోధము నువ్వుడివి ఈ రీతిగా ప్రకటించడం అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో కూడా కొట్టడాలి అయితే వాళ్ళ వాళ్ళు సమాధాన పడతారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళు సమాధానపడే ఏం చేస్తారంటే ఇక మీదట చెప్పంలే వాక్యం అంటే నువ్వోడివి చెప్పేది నీకు దేవుడిని ప్రేరేపడాలి ఎట్టని వాక్యం చెప్పాలనేది వీడు వాణ్ణి హెచ్చరిస్తున్నాడు నువ్వు అట్ట వాక్యం చెప్పొద్దని వెంటనే సరే నేను నీకు ఆ రీతిగా చెప్పాను దశభాగం చెప్పను దశభాగంలో మీ చర్చకి ఇచ్చుకోండి మీకు మీకు ఇంకేమైనా ఉంటే పైసలు మాకు ఇవ్వండి ఈ టీవీ ప్రోగ్రాం కంటిన్యూ కావాలంటే మీరు మాకు కానుకలు ఇవ్వాలా ఇదే బోధ ఈ టీవీ ప్రోగ్రామ్ ఎందుకు కంటిన్యూ కావాలా అంటే మీ పాస్టర్ చెప్పే వాక్యము మీకు ఆదరణ ఇస్తలేదా మీ పాస్టర్ చెప్పే ఆదురపు వాక్యము మీకు విడుదల కల్పిస్తలేదా స్పెషల్గా పోయి ఆ టీవీ ప్రోగ్రామ్ ఏం చూస్తే మీకు విడుదల కలుగుతుందా ఇవన్నీ ఎవడు ప్రశ్నించడానికి విధానంగా ఉంది సరే వాటి గురించి మనం దీర్ఘంగా ధ్యానిస్తే మన టైం అంతా అక్కడికి వెళ్ళిపోతుంటుంది కానీ మీకు తెలిసిన విషయం ఏంటంటే మనుషులు చివరి కాలంలో తమ స్వకీయ దురాశల కొరకు హిత తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అనుకూలంగా అంటే అడ్జస్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ ఆశ కొద్దీ వాళ్ళ కోరికల కొద్దీ అనుకూలం ఓ పాస్ బ్రదర్ వచ్చే వారం మీరు మా చర్చకు వచ్చే వాక్యం చెప్పాలన్నారు నాకు తెలియదు ఆదివారం సరే సంఘాలలో రకరకాల సంఘాల పాస్టర్స్ పిలుస్తారు కదా ఆదివారం పిలుస్తుంది కదా సరే వాక్యం చెప్దాము దేవుడు నడిపిస్తారు కదా హెచ్చరించచ్చు కదా అనేసి నేను అక్కడ పోతే ఆ చర్చిలో అన్ని హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి ఒక జగల అర్ఫిఫామ్ హ్యాంగింగ్ ఇంకొక స్థలంలో బతాయి హ్యాంగింగ్ అవుతుంది ఇంకొక స్థలంలో మొక్కజొన్న హ్యాంగింగ్ అవుతుంది అట్లా హ్యాంగింగ్స్ ఉన్నాయి అవి చూడగానే నాకు గావరైపోయింది ఏంది నేను ఇక్కడికి వచ్చినాన కోతకాల పండగ పండగ రోజు స్పెషల్గా నన్ను పిలిచిరు వాక్యాన్ని చెప్పడం కొరకు నేను ఎట్లా చెప్పాలి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా వాటికి విరోధం ఎందుకంటే బైబిల్ దానికి విరోధం మీరు పండగలను నియామక దినములను విస దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను దినములను ఆచరించకుడి అని హెచ్చరించి అక్కడ మన దాని దగ్గర పోయి మనం కూర్చుంటే మనం ఆచరించినట్లే కదా సరే కొత్త కొత్తగా అదే సత్యము గ్రహించలేని స్థితిలో ఉన్న సంఘం ఎట్లా చెప్పాల వాళ్ళకి వాక్యం మీరు సరే కొత్తకాల పండగ అనేసి రకరకాల వస్తువులు మీరు మందిలోకి తీసుకొచ్చినారు కానీ అసలైన సత్యం తెలుసా మీకు ఒకరోజు ఆయన సన్నిధిలోనికి మీరు తీసుకొని రావాలా పంట మీరు ఏదో పండింది కదనేసి పంటతో తీసుకొచ్చారు మీ సంఘానికి మంచిగా వినడానికి చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఇవన్నీ చూస్తుంటే నాకు కానీ ఒకరోజు ఆయన సన్నిధిలోనికి మీరు పంటను తీసుకుని రావాలా అసలైన పంట ఏదో తెలుసా ఇవి కావు అని చెప్పి ఇది అసలైన పంట కాదు ఇది క్షేమైన పంట ఇది ఖచ్చితంగా క్షేమైపోతుంది కానీ అక్షయమైన పంట నువ్వే దేవుని వాక్యంగా తయారు కావాలి ఒకరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఆత్మలను సంపాదించుకోవాలా ఆత్మల అనే పంటను తీసుకొని రావాలా అంతకంటే వేరే పండగ లేదు అని హెచ్చరించడం చాలా కష్టం కాబట్టి ముందుగానే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఎందుకే అంటే ఆ పాసరను గుణల నేను ఏం చేశాను ఈయనని పండగకి సంబంధించిన వాక్యం చెప్పడానికి వరకు పట్టుకొచ్చుకొస్తే ఈయన పండగకి విరోధంగా వాక్యం చెప్పిండే నెక్స్ట్ టైం రానియారు కదా నన్ను నెక్స్ట్ టైం నన్ను నేను బోన్ కూడా పండగలకు కానీ నెక్స్ట్ టైం రానియరు మెథడిస్ట్ చాపల్ రోడ్లో ఒకటేసారి నన్ను వాక్యం పిలిపించారు అంతే మళ్ళీ ఎప్పుడు పిలిపిలేదు నన్ను ఆదివారం పెద్ద చేర్చి ఒకటేసారి పిలిచారు మళ్ళీ పిలిపియారు నన్ను ఎందుకంటే నీకు తెలుసు మనకు ఒకటే అవకాశం మనకి రెండు మూడు అవకాశాలు అవసరం లేదు నీ జీవితంలో కూడా అంతే దేవుడు నేను ఏ చర్చికి ఏ సంఘానికి ఏ ఊరికి రా పొమ్మనడో ను పోలేదు అది జ్ఞాపకం చేసుకోవాలా నీ జీవితంలో ను పోకపోడం వల్ల ఎంతమంది లాంబడలు నశించిపోయినారో ఎంతమంది ఎరకలలో నశించిపోయినారో ఎంతమంది క్రైస్తవులు నశించిపోయినారో నీకేం తెలుసు ప్రభు కట్టగా తెలుసు అందుకే ప్రయాసపడమని హెచ్చరిస్తున్నాడు ఎంత కష్టమైనా నేను పోతా ఉంటాను ఎవరైనా పిలిస్తే ప్రార్థనకి ఎంత కష్టమైనా పిలుస్త పోతాను ఇంకా నాకు చేత కాదంటేనే ఎవరికైనా ఫోన్ చేసిపోవటంట సాధ్యమైన కాడికి ఎంత దూరమైనగా నేను పోతాను అసలు నా శరీరం భరించకున్నగా నేను పోతాను ఉంటుంది కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోతా నేను కొన్నిసార్లు సైకిల్ కూడా దొక్కుంటా పోయినా కాలం పోయిందనుకో ఇప్పుడు బండి మీద పోతున్నాను బస్సులలో పోతాను ఎట్లా అంటే అవకాశం మనం చేయక తప్పదు ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది నువ్వు ప్రభుని అంతగా ప్రేమిస్తున్నావు నీ క్రియల రూపకంగానే తెలుస్తుంది ప్రేమ నిజంగా ఇంటి ముందు ఇంట్లోకి వచ్చిన ఉపాసం ఉండి మోకళ్ళ ముంద ప్రార్థన చేసేది ప్రా కాదు పేతురువు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు పని నిజంగా ప్రేమిస్తున్నా అంటే అయితే నా గొర్రెలం గాయి అనడా లేదా నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ఆయన గొర్రెలం కాయడమే ఆయన ఆయన ప్రేమించడం ఎందుకంటే ఆయన ఏ రీతిగా అయితే ప్రేమించడం మనల్ని మనం కూడా అది రీతిగా ఆయన ప్రేమను చూపించాలన్న జీవితంలో గొర్రెలం కాక తప్పదు గొర్రెం కాయడం అంటే గడ్డి నింపడమే కాదు అది శారీరకమే గొడలంగాయడం అంటే ఇవన్నీ గొడవలం గాయడమే కొన్ని గొడవలు అట్టుబోతా ఉంటాయి కొన్ని గొడవలు ఇటుపోతుంటాయి వాటిని ఖండించాలా వాటిని బుద్ధి చెప్పాలి వాటిని తీసుకుని రావాలా నచ్చ చెప్పాలా అది విధానం సేవ నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించాలి నువ్వు ప్రకటించక ఎన్ని సంవత్సరాలైందో ఎంతమంది నువ్వు వాక్యం చెప్పకపోవడం వల్ల సత్యం తెలిసి కూడా ఎంతమంది నశించుకున్నారో నువ్వు ఈ సత్యాన్ని గ్రహించిన ప్రకారంగా జీవించింటే కొన్ని వందల మందిని నువ్వు దేవుని సైతం గడిపించేవాడి వీరొచ్చు దాని కొరకు నీకు ఒక స్పెషల్ చర్చ్ అవసరం లేదు బాప్తిజం తొట్టి అసలే అవసరం లేదు నువ్వు అనేక ప్రాంతంలో పోయి ఎంతమందికి సువార్త ప్రకటిస్తే ఎంతమంది రక్షణ పొందేటోళ్ళు అటువంటి తపలతో అటువంటి వేదనతో అది మన శివ జీవితం నిష్ఫలమైపోయింది అనేకసార్లు మన జీవితాలు మనం అది పరిశీలించుకోవాల కాబట్టి మీక గ్రంథంలోని నాలుగవ ఆద్యంలోని విషయాలను మనం ధ్యానిస్తున్నాం పోయిన వారం నుంచి ఇది ఎనిమిదవ భాగం అనుకుంటా మీక చిన్న ప్రవక్తలలో ఆరవ ఈ విషయం మీకు తెలుసు పన్నెండు చిన్న ప్రవక్తలలో ఆరవవాడు కాబట్టి ఆరు అంటే దేవుడు ఆరవ నాడు ఏం చేసిండు నరుని సృజించి ఏడవనాడు విశ్రమించిండు కాబట్టి ఆరు అనేది మనిషికి సాదృశ్యం మానవునికి సాదృశ్యం లేక ఉపమానీతిగా ఆరు అంటే మనిషి అని కూడా అర్థం కాబట్టి నువ్వు పాపపు జీవితంలో ఉంటే లేక పాత జీవితంలో ఉంటే నువ్వు మనిషివి నువ్వు పాపపు జీవితాన్ని విడిచిపెడితే దేవదూతల స్వరూపంలో బోదుతావు తయారవుతా ఉంటావు అంటే క్రమేణ అను అంచలంచలుగా ఎదుగుతుంటే ఒక రోజు మీరు ఆ యొక్క సద్దుకైలు వచ్చారని అడిగారు కదా ఒక స్త్రీ ఒక స్త్రీకి సంబంధించిన విషయాలు చెప్తూ తన భర్తను పోగొట్టుకున్నాక దాని తిరిగి పెళ్లి చేసుకుంది వాడు కూడా చనిపోయాడు దాని తిరిగి పెళ్లి చేసుకుంది వాడు కూడా చనిపోయాడు అట్లా ఎంతమంది ఆరు మంది ఆరు మంది చనిపోయినాక పునరుద్ధాన దినమున అంటే సమాధుల నుంచి బయటకు వచ్చినాక ఆయన తిరిగి వచ్చేప్పుడు ఈ లోకంలోకి పునరుద్ధరణ ఆరు మందిలో ఎవడు ఆమెకి భర్తగా ఉంటాడు అని ప్రశ్న అది చాలా ఛాలెంజింగ్ ప్రశ్న జవాబు ఇవ్వడం చాలా కష్టం నువ్వు కష్టమే జవాబు ఇవ్వడం ఎందుకంటే ఆరు మంది కొట్లాడతారు ఆమెతో కొట్లాడతారు తీర్పు న్యాయబద్ధతను కొట్లాడతారు కాబట్టి ఈ లోకపు న్యాయ విధానాలు అక్కడ ఉండవు అని చూపిస్తూ పునరుద్ధరణ దినంన ఎవడు పెళ్లికి ఇయ్యడు పెళ్లికి ఎవరు పెళ్లిళ్ళి చేసుకోరు ఎవరు పెళ్లిళ్ళకి ఇచ్చుకోరు ఎందుకు అంటే పునరుధరణ దినమున అందరూ దేవదూత స్వరూపులై ఉంటారు ఈ శరీరం ఉండదు ఈ శరీరం ఉంటే సంబంధాలు ఉంటాయి అక్కడంతా దేవదూత స్వరూపం ఉంటుంది అంటే దివరాత్రులు ప్రభులు శుద్ధించే పరిశుద్ధత ఉంటుంది అక్కడ ఆ దినమున కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్నాం పోయినవరం నుంచి అంత్య దినములలో యహోవ మందిర పర్వతము పర్వతంలో శిఖర్మున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తవడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చరు జనులు దానిలోనికి వస్తారు కాబట్టి అంత్యకాలంలో జనులు జనులు అంటే మనకు బాగా అర్థమవుతుంది గొప్ప కాబట్టి అంత్య దినమున ఆయన సన్నిధిలోనికి తిరిగి వస్తారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అయితే ఇది రెండు విధాలుగా నెరవేరినట్లు ఒకటి ప్రకృతి సహజంగా యేసు ప్రభు మరణ భూస్థాపన పునర్ధనం మొదలుకొని ఈరోజు వరకు ప్రభుని స్వీకరించిన వాళ్ళకు సంబంధించిన విషయం ఇది రెండవది శ్రమల కాలంలో క్రైస్తవులు అందరూ మరణిస్తారు క్రైస్తవులకు విరోధంగా దేవుడు ఈ లోకంలో అనేక తెగలవారిని లేపుతారు ఆ విషయాలని మీకు చూపిస్తాను ప్రవచనాలలో వాక్యాలలో ప్రభే చెప్పిండది ముఖ్యంగా యోహాన్సు వార్తలు చూస్తాం ఆ విషయం కాబట్టి వారందరూ మరణించినాక హతాసాక్షులై దేవుని సంధ్యలోనికి లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళందరూ తిరిగి వస్తారు అన్న విషయాన్ని హెచ్చరించు ఇది దానికి సంబంధించిన వాక్యం కాబట్టి ఇది ఖచ్చితంగా అంత్య దినే నెరవేరాల్సిందే ఇది అంత్య దినంలో ఆరంఐ బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలం వదులుకొని ఈ రోజుకి రెండు వేల అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు పదిహేనవ సంవత్సరానికి సిద్ధపడుతున్నాం మనం మళ్ళీ అది కూడా డబ్బుల్యూని గిరిగరం క్యాలెండర్ ప్రకారంగానే రెండవ వచ్చిన చివరి భాగంలో ఏముందో చూడండి ఆయన ఆయన తన మార్గంలో విషయమై మనకు బోధించును ఎప్పుడు అంత్యకాలంలో యుగ సమాప్తిలో ఆయన మార్గంలో విషయమై తిరిగి బోధిస్తాడు అంటే ఎందుకు అందరూ త్రోవ తప్పిపోయిన గొరతులెల్లాగునరు గొరెల్లాగునరు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి తిరిగి ఆయన సరైనకి రావాలా ఆయన మార్గాన్ని తెలుసుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందరు అంటే అంతకుముందు నడవలే ఈ విషయమే మీరు బాగా అర్థం చేసుకోండి గొప్ప జనం ఎందుకు హతసాక్షులై మరణిస్తారంటే అంతకుముందు ఆయన తోలు నడవలే సచ్చిపోతడు బుద్ధి వచ్చింది వాళ్ళకి ప్రవ్వా మమ్మల్ని క్షమించినైనా మీ సన్నిధికి మమ్మల్ని స్వీకరించే ప్రవ్వా మమ్మల్ని రక్షించుకో ప్రవ్వా అప్పుడు విలపిస్తూ వాళ్ళ సమర్పించుకుంటున్నారు ఇది జరగాల్సిన కార్యం యుగ సమాప్తిలో ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును దూరంన నివసించు పట్టణములకు న్యాయం తీర్చును దూరం నివసించు పట్టణముల బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును సరే ఆయన ఈ లోకానికి తీర్పు తీస్తాడు ఫస్ట్ ఎవరు తీర్పు తీరుస్తాడు అక్కడ ఉంది క్లియర్ తీర్పు దేవుని ఇంటి ఫస్ట్ దేవుడు తన బిడ్డలకే శిక్ష దాని తర్వాత ఈ లోకానికి శిక్ష ఇక్కడ కూడా అదే విషయం ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన వాక్యం ఎప్పటికైనా ఒకటే రీతి కొట్టది పాత నిబంధన కాలమైన కానీ కొత్త నిబంధన కాలమైన విధానాలు ఒకటే అన్న విషయాన్ని మనం చూపిస్తుంది కాబట్టి ఇందులో ఎప్పటికీ తప్పు ఉండదు ఎవడు చూడలేడు ఎవరికి దొరకదు కూడా తప్పు వాడు తప్పుగా ఉందని ఎంత గంభీరంగా చెప్పినా వాడు చూడలేని స్థితిలో ఉన్నాడు దుష్టుడు వాడిని మోసగించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఫస్ట్ తన బిడలకు శిక్ష దాని తర్వాతనే ఈ లోకానికి శిక్ష అన్న విషయాన్ని హెచ్చరిస్తుడు సరే పోయిన వారం మనము ఈ రెండవ వర్షాన్ని దీర్ఘంగా ధనించడం క్లుప్తంగా ఏదో రెండు వర్షం చూసుకొని మనం ఈరోజు నాలుగు ఐదు వర్షాల నుంచి కిందికి వెళ్ళిపోతాం త్వర త్వరగా రెండు వర్షంలో ఏం చేసినామంటే యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంటే కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సీఎన్లో నుండి సరే చూడండి అన్యజనులు వచ్చే కాలానికి ఏం జరుగుతుందన్న విషయము సీఎనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుశలేముల నుండి యహోవాకును బయలు కాబట్టి సీఎన్లో నుంచి ధర్మశాస్త్రం ఎప్పుడు అంత్యకాలం సరే ధర్మశాస్త్రం ఎప్పుడు బయల్పరచబడింది కాలం కదా అంటే ఆరంభకాలం ఆది కాండంలో బయలుపరచబడింది నిర్గమ కాండంలో బయల్పరచబడింది అంటే సృష్టి ఆరంభంలో ధర్మశాస్త్రం బయలుపరచబడింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ అంత్యకాలంలో బయలుపరచబడమేంది అది అట్లా ధ్యానించలేరు ఎవరు ఎందుకు ధ్యానించలేరంటే గుడితనం ఈ యుగదేవత ఈ లోకస్లకి గుడితనం కల్పించింది వాళ్ళు అట్లా చూడలేరు కట్టి మనం ప్రభుని సంపూర్ణంగా వెంబడిస్తున్నాం నిండు మనసు నేను కాబట్టి మనకి గుడితనం తొలగించింది దేవుడు ఆ నిండు మనసు సేవించే వారికి ఆయన ఇవన్నీ చూపించక తప్పదు ఒక తరం వారు వీటిని తప్పక గ్రహిస్తారు వారికి అనుగ్రించబడలేదు కానీ ఇవి గుర్తించటకు మీకు అనుగ్రించబడియనే ప్రభు హెచ్చరించింది మనల్ని కాబట్టి ఇది మన చెప్పబడ్డ వాక్యాలు ఏమని చెప్తున్నా చూడండి సిఎలో నుండి ధర్మశాస్త్రమును ఎరుసుంలో నుండి యహో వాక్ను అందుకే ధర్మశాస్త్రానికి యోహో వాకు ఇతను మధ్యవర్తి అని మనం ఇందాక చూసినాం వాక్యం ఎక్కడ నుంచి మూడో వర్షంలో ఆయన మధ్యవర్తి అయ్యి అంటే ధర్మశాస్త్రానికి సువార్తలకు ఆయన మధ్యవర్తి లేక పాత నిబంధన కాలానికి కృత కాలానికి మధ్యలో అతను మధ్యవర్తి దాన్ని ఎవరు వ్యతిరేకించారు కదా టైం లైన్ సృష్టిలో టైం లైన్ డివైడ్ చేసింది ఎవరు టైం లైన్ అంటే కాలం ఆరంభం మొదలుకొని ఈరోజు వరకు టైంని డివైడ్ చేసింది ఎవరు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే పదాలు ఎక్కడికెళ్ళి వచ్చింది మళ్ళా దాన్ని పెట్టిందో తెలుసా అనిలే దేవుని గుర్తించని వారే ఆ పదాలు వాడిండ్రు సృష్టి అంటే ఆయనకి ముందు క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్త్ అనే పదం వచ్చింది దాని ఆఫ్టర్ హిమ్ ఏడి అంటాం ఆఫ్టర్ హీస్ డెత్ అనోడైన్ కూడా అంటారు దాన్ని కానీ ఆఫ్టర్ హీస్ డెత్ అందుకే బిఫోర్ క్రైస్ట్ టైమ్ రివర్స్ ఫామ్ లో ఆఫ్టర్ క్రైస్ట్ టైం ముందుకు వెళ్తా ఉంటుంది ఆయన మరణ భూస్థాపన పునరుదం తర్వాత టైం ముందుకు వెళ్తుంది కాబట్టి రెండింటికి మధ్యలో ఆయన ఉన్నాడు ఆయన పుట్టినది జీరో అవర్ అంటారు జీరో టైం అంటారు సృష్టిలో చరిత్రలో టైం ని డివైడ్ చేసింది ప్రభు తప్ప ఎవరు ఎందుకంటే కాలములు సమయంలో అయన ఆ దినంలో ఉన్నామని దాని గ్రంథంలో మనం చూస్తాం దానిలో చెప్తాడు ప్రభు చేతిలో ఉన్నాయి టైం మనము ఈ టైం లోపల ట్రాప్ అయినాం కాబట్టి మనం ముసల్లం ఉంటాం మన కాలాలు ముగించుకుంటా ఉంటాం కానీ ఆయన టైం ఆ బయట ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని విడిచిపెడతావో నువ్వు కూడా ఆ టైం నుంచి విడలగలుగుతుంది నీకు నీకు ఇంకా టైం అంటూ ఉండదు యుగ యుగంలో సదాకాలము మీరు ఆయనతో పాటు ఉండబోతున్నారు అని హెచ్చరించింది ఆయన ఎప్పుడైతే ఈ లోకాన్ని ముగిస్తామో ఈ శరణి ముగిస్తామో మనం టైంలోకి వెళ్ళి విడదల పొందుతాం టైంలోకి వెళ్ళి విడదల పొందితే ఆయనతో పాటు యుగ మనం ఎందుకంటే ఆయనకి టైం అంటే లేదు ఆయననే మొద ఉన్నవాడు కడపట్టు ఆయననే ఆయననే అల్ఫయు ఆయననే ఒమేగయు అనేసి మనం వాక్యం చేస్తాం కాబట్టి రెండిటికి లేక ధర్మశాస్త్రానికి యోహో అంటే ఎరుసలేముల నుంచి బయలుదేరింది సువార్త మీకు అందరూ తెలిసిన విషయం అది సీనాయ్ పర్వతం మీదకి వెళ్ళి బయలుపరచబడింది ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రానికి ఎరుసలం లెక్క బయలుదేరిన సువార్తకి మధ్యవర్తి అయిన రెండింటినీ నిర్వర్తించిన వాడు పాస్టర్స్ ప్రపంచంలో సరే ఇదొక తప్పుడు సిద్ధాంతం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు అని బైబిల్ వాక్యం ఉంటే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన వాడు అని చెప్పే పాస్టర్లు కూడా అంటే వాళ్ళ అబద్ధ బోధ అది ఖచ్చితంగా అబద్ధ బోధం మనం ఖండించాలి తప్పదు లేని వాక్యాలు చెప్తే మంచిగా ఆకర్షించబడుతున్నారు కానీ అసలు వాక్యం చూపిస్తే ఎందుకు ఆకర్షించబడలేరు మనుషులు నువ్వు చూపించి ఖచ్చితంగా ఆకర్షించబడతారు ఇక్కడ ఉన్నది చూపించు బట్ ఖండించడం మటుకు బాధ్యత ఎందుకంటే పౌలు మనకి దాన్ని హెచ్చరించి నీ బాధ్యత తప్పుగా చెప్పే వాళ్ళ గురించి నువ్వు ఖండించాలా వాళ్ళ మీద ద్వేషం కాదు వాళ్ళ మీద కుళ్ళు అసలే కాదు వాడు నర్సరీస్ బెంచ్లో తిరుతున్నాడు ఆడిలా నీకు కుళ్ళు కానే కాదు ఇంకటి వాడుపైనా కార్ తీసుకొని పోడు నేను పోయినా కారు తీసుకొని వారి మీద కుళ్ళు కానీ కాదు కానీ వారు చెప్పే బోధ అనేకులు విని ఇందాక చూసిన ప్రకారంగా మనం ఇందాక చూసిన విలాపవాక్యములలో వాళ్ళు చెప్పే బోధ వలన అనేకులు మోసపోతున్నారు విని బట్ వాళ్ళందరూ కూడా హతసాక్షులు అవుతారు కదా వాళ్ళందరూ మరణిస్తారు శ్రమల కాలంలో కాబట్టి అందుకొరకు నీకు హెచ్చరికలాగా వీటన్నిటిని దేవుడు అనుగ్రహించింది ప్రభు యేసు ప్రభువే టైంని టైం లైన్ని రెండుగా విభజించింది ఆయన మరణ భూస్థాపనం పురుదానానికి ఆయన పునర్దానం ద్వారా టైంని విలదీసిండు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని విలదీసిండు మనం ఉంటుంది ఆఫ్టర్ క్రైస్ట్ కాలంలో కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే రెండిటికీ ఆయన మధ్యవర్తి లాగున్నాడు పౌలకి విషయం ఎప్పుడు అర్థమైంది అందుకే హెబిల్ రాష్ట్రపతికలను చూపిస్తాడు ఆయన మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి తండ్రికి మనకు మధ్యవర్తి బాగా అర్థం చేసుకోండి తండ్రి అంటే ధర్మశాస్త్రము మనం మనం సువార్త నుంచి బయటకు వచ్చిన వాళ్ళం ఎరుసల నుంచిగా బయటకొచ్చిన వాళ్ళం మనం మనము నూతన ఎరుసలే తయారు తయారు చేయబడ్డ వాళ్ళం కాబట్టి తండ్రికి మనకి మధ్యవర్తి ఆయన ఒక్కడే నిన్న ఒక ఒక పాస్టరు ఆయన ముస్లిము ముస్లిము క్రిస్టియన్ లాగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే కురాన్లో ఆయన ఒక ఒక మసీదులో ముర్షదు లాగా ఉండి అందరికీ వాక్యాలు చెప్తుంటాడట కురాన్లో ఆయన సాక్ష్యం వింటున్నాను నిన్న ఒక గంట సాక్ష్యం చెప్పిండ ఆయన మలయాళి ముస్లిం ఆయన ఏమని చెప్తుందంటే నేను ఇంతకాలము అందరికీ వచ్చేటళ్ళకు అందరికీ కురాన్ గురించి చెప్తున్నాను జీసస్ క్రైస్ట్ గురించి నలభై సార్లు రాయబడిందంట కురాన్లో ముప్పై నలభై సార్లు రాయబడిందంట జీసస్ క్రైస్ట్ ఎట్లున్నాడు ఎట్లా జీవించాడు ఆయన దేవుని యొక్క ఆత్మ ఆయన దేవుని యొక్క వాక్యము ఆయన దేవుని కుమరుడు అని రాయబడిందంట కురాన్లో ఆయన చెప్తున్నాడు నేను అంతగా కురాన్ చదివినా అంత డీటెయిల్గా చదవలేదే ఆయన చెప్తున్నాడు అట్లా దాని తర్వాత మహమ్మద్ ప్రవక్త గురించి నాలుగు స్థానే రాయబడిందంట అది ఆయన ఒక మనిషి ఇట్లా జీవించినట్ట జీవించని చెప్పింది అంతే కానీ యేసు ప్రభు గురించి మటుకు నలభై ముప్పై నలభై సార్లు రాసినట్ట కురాన్లో ఆయన దేవుని యొక్క ఆత్మ ఆయన దేవుని యొక్క వాక్కు ఆయన దేవుని కుమారుడు రాయబడినప్పుడు ఆయన యేసు గురించి ఇంత డీటెయిల్ గా ఎందుకు రాశారు కురాన్లో అని పోయి వాళ్ళ వాళ్ళ గురువులు అడిగితే వాళ్ళు గెట్ అవుట్ అన్నారంటే అప్పటి నుంచి వెనక పట్టుకుందంట ఇదేదో సత్యం ఏదో మనల్ని మోసగిస్తారు అనేసి ఆయన దాన్ని వెతకడము అనేకల ప్రాంతాలకు పోయి దాన్ని తెలుసుకొని చివరికి ఏసు ప్రభు సృష్టికర్త ఏశప్రభునే దేవుడు దేవుని యొక్క ఆత్మనే ఏ ప్రభు అనేసి ఆయన స్వీకరించిందట ఆ మతాన్ని విడిచిపెట్టడట ఆయన చంపడానికి చాలా ప్రయత్నించారంట ఆయన అంటున్నాడు ప్రభు అప్పగిస్తే చంపుతాడు లేకుంటే చంపలేరు వాళ్ళు నా పని నేను ముగించుకునేంత వరకు నేనేదో చావాను చచ్చిపోతే నా పని అయిపోయినట్టు నేను ముగించుకున్నట్టు నా పని అని సాక్ష్యం చెప్తున్నాడు సరే ఆయన చెప్తూ చెప్తూ కేథలిక్ మతస్థుడు క్యాథలిక్ మతస్థులు పట్టేసుకున్నారు ఆయనని ఆయన ఏమిటంటే మరియమ్మ కరుణ నా మీద ఉంది అని చెప్తున్నాడు తర్వాత మనము చర్చికి విధేత చూపించాలా అని చెప్తున్నాడు అది కేథలిక్ బోధ కేథలిక్ బోధలు ఏంటంటే మరియమ్మని మనం ఆరాధించాలా దాని తర్వాత చర్చికి విధేత చూపించాలా ఈ రెండు విషయాలు వాళ్ళు బోధిస్తారు ఇవి చాలా ఈ క్యాథలిక్ మతానికి సంబంధించిన ఇవి మతంలో ఈ రెండు లేవు నువ్వు మరియమ్మని దేవతలాగా పూజించవు చర్చికి విధేత చూపించవు ప్రభుకి విధేత చూపించాలని బైబుల్ చెప్తుంది కదా ఇవి రెండు విధానాలు సరే మనుషులు ఏ విధంగా కల్పించుకున్నారు కానీ మనం అట్టు ప్రభుకే విధేత చూపిస్తామనే విషయం చూడండి ఇక్కడ ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును ఇవన్నీ చూసినాం మనం ఇందాక నాలుగో వర్షాలు చూడండి ఎవడి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సరే ఉపమాన్ రీతిగా ద్రాక్ష చెట్టు అంజిరపు చెట్టు దేనికి సంబంధించినవి మీకు బాగా అర్థం కావాలా కదా పాత కాలంలో అంజరపు చెట్టు అంటే ఇసల్ పాలకు ద్రాక్ష చెట్టు అంటే క్రైస్తులకు సాదృశ్యం కానీ మనకి అర్థమైన విధానంగా ద్రాక్ష చెట్టు అన్న అంజరపు చెట్టు అయినా దేవుడి బిడ్డలకే సాదృశ్యం కదా అవి రెండు క్రైస్తవ గుంపులున్న విషయం మీకు తెలుసు బాగా ఇవన్నీ ఆయన సన్నిధికి తిరిగి వస్తే ఆయనకి సమర్పించుకుంటాయి సమర్పించబడతాయి అనే విషయాన్ని అక్కడ ఆయన చూపిస్తున్నాడు ఎవరి చెట్టు కింద వాడే కూర్చును కాబట్టి ఎక్కడనే కానీ ప్రపంచం అంతట మనుషులు దేవసాయికి రావాల్సిందే అన్న విషయానికి హెచ్చరిస్తున్నాడు సైన్యములకు అధిపతి యహోవా మాట ఇచ్చి ఉన్నాడు ఇది వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్తుంది యుగ సమాప్తిలో సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించు నడుచుకుందరు యుగ సమాప్తికి సంబంధించింది మనమైతే ఇప్పుడు బాగా చేసుకోండి రెండు క్రైస్తవ గుంపులు దాని సకల జనులు కాబట్టి జనము అంటే దేనికి సంబంధించిన బాగార్థం చేసుకోండి సకల జనులు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుతారు అని మత్తవార్త ఇరునాలు అధిన్న ప్రభు చెప్పింది అది ఇది ఒకటే సకల జనులు తమ తమ దేవతలను పూజిస్తారు తెలియకుండా కూడా పూజిస్తారు మనుషులు దేవతలని విగ్రహాన్ని క్రైస్తవ సంఘంలో దేవతలను అంటే మనం మినిసల చూసినాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారు అంటే మీరు ప్రేమిస్తున్నది అది విగ్రహము ఆయనకి ఆపోజిట్ ప్రభుకి ఆపోజిట్ ప్రభుకి వ్యతిరేకమైన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే అది విగ్రహమే ఎందుకంటే ఆయనకు రావాల్సిన మహిమ విగ్రహానికి ఇష్ట అంటే విగ్రహారాధన ప్రభుని హీలన చేయడం నేను పోయేవారు మీకు చూపించిన దాని డిక్షనరీ మీనింగ్ విగ్రహారాధన నువ్వు విగ్రహాలను పూజిస్తే ప్రభుని హీలన చేయడం నువ్వేం చేసుకుంటావు పో అని సవాల్ చేయడం ఎందుకంటే ఆయన సృష్టించిన రాయిని నువ్వెట్లా పూజిస్తావు ఆయన సృష్టించిన కొమ్మను చెట్టుని నువ్వెట్లా పూజిస్తావు ఆయన సృష్టించిన సృష్టింను నువ్వెట్లా పూజిస్తావు నువ్వు ఆయనను పూజించాలా ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టికర్తను పూజించే నువ్వు సృష్టిని పూజిస్తావు గ్రహాలను పూజిస్తావు గ్రహాలను ఆయన సృష్టించు నువ్వు గ్రహాలను ఎట్లా పూజిస్తావు నీకు ఖచ్చితంగా నాలుగు తరముల వరకు శిక్ష ఉంటుంది నిర్గామాకాండంలో చూస్తాం మనం ఇరవై అధ్యాయంలో విగ్రహాలను పూజించడం వలన నాలుగు వరకు దేవుని శిక్ష ఉంటుందని ఉంది నేను అది విన్న రోజే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆ వాక్యం ఎప్పుడైతే విన్నాను నేను బొమ్మలను పూజించి విడిచిపెట్టేసిన బొమ్మలాన్ని తీసిపడేసిన ఇంట్లో క్యాథలిక్ సంఘానికి బొడడం బంద్ చేసిన నేను కొబ్బరికాయలు కొట్టి బ్రెడ్లు పంచడము క్యాండీలు వెలిగించడం అవన్నీ బంద్ చేసిన నేను ఆ రోజు నుంచి మళ్ళీ ఇంతవరకు నేను విగ్రహాలు పెట్టుకోలే ఆత్మీయ దశలో ప్రభు కంటే ఎక్కువ దేని ప్రేమించినా అది విగ్రహమే ఏ వస్తువుని ప్రేమించినా ఏ మనిషిని ప్రేమించినా ఏ స్థలాన్ని ప్రేమించినా అది విగ్రహమే ప్రభు కంటే పాస్టర్ని ఎక్కువగా ప్రేమిస్తే క్రైస్తవ సంఘము విగ్రహారధికులు ప్రభు కంటే ఎక్కువ చర్చిని ప్రేమిస్తే నువ్వు విగ్రహారధికునివే ప్రభు కంటే ఎక్కువ స్థలాన్ని ప్రేమించినా చర్చిలో ఉండే విధానాలను ప్రేమించినా నియమాలను పాటించినా నువ్వు ఖచ్చితంగా విగ్రహారధికునివే నీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోలే రోజు కాబట్టి ఈ సకల జనులు విగ్రహాలని పూ తమ తమ దేవతలను పూజిస్తున్నారు మనమైతే చూడండి ఇక్కడ మారిపోవాల లక్ష నలభై నాలుగు మందికి సంబంధించిన బోధ మనమైతే మన దేవుడన యహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందము మనమైతే మన దేవుడన యహోవ నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందము కదా గతంలో రను చెప్పిందట్లా చెప్పారు యహోశివ మనం చూస్తే చూడండి యహోశువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మనం చూసినాం ఇది కొంతకాలం కిందట యహోశువ పాలిథిన్లు ప్రవంచే దేశంలోకి వచ్చినాక లేక ఇసల్ ఫలి అరణ్య మార్గంలో నుంచి యోర్ధనం అది దాటించి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చినాక ఏం జరిగిందనేది మనం అక్కడ చూస్తున్నాం ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం చూడండి పదిహేనవ వచనంలో యహోవా యహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించదురో అది అదరిని మీ పితరుల మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అంటే మీ పితరులు దేవతలను సేవించరు అనే విషయాన్ని హెచ్చరిస్తాడు అమోరిల దేవత అమోరుల దేశంన మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవిస్తారు మీరు ఏ దేవతలను సేవిస్తారు పాలని దేశస్తుల దేవతలను సేవిస్తారా మీది ఇష్టం మీ పితల దేవతలను సేవిస్తారా అమరుల దేశ అమరీల దేశ దేవతలను సేవిస్తారా హిత్తిల దేవతలను సేవిస్తారా హివ్విల దేవతలను సేవిస్తారా ఈ లోకస్తుల దేవతలు మనకి ఆ లోక వాటికి సంబంధం లేదు ఈ లోకప్పు దేవతలను సేవిస్తారా మీరు కోరుకోండి మీరు ఎవరిని సేవించ కోరుకొని నన్ను నా ఇంటి వారిను యోహోవానే సేవించదము అట్లా సవాల్ చేసి నేను ఈ మీద వాళ్ళందరూ భారతదేశం వచ్చినాక మంచి చెప్పిన వాళ్ళకి మీరు ఎవరిని సేవిస్తారో ఇదని తీర్మానించుకోండి నేను మటుకు తీర్మానించుకున్నా నా జీవిత కాలము నేనును నా ఇంటి వారును యహోవానే సేవించదము అని తీర్మానించుకున్నారు అలా అటువంటి తీర్మానం మనకు అవసరం ఎందుకంటే యుగ సమాప్తిలో యహోశివ చెప్పింది ఎంతో కాలం క్రిందట కానీ యుగ సమాప్తిలో అంత్యకాలంలో మనం చెప్పాల్సి ఇది మనం చెప్తున్నాం ఈ వాక్యం ఇది లక్ష నాలుగు వందల ఎందుకంటే పైన చూసిన వాక్యాలన్నీ గొప్ప జనానికి సంబంధించింది చూసిన నాలుగు వచనాలు గొప్పజనానికి సంబంధించింది వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు ఎందుకంటే దొంగ బోధపుల ప్రకారంగా వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే మీకు ధర్మశాస్త్రంతో ఏం పని మొన్న నాకు ఇంకొక ఆయన చెప్తున్నది మనకి పాత నిబంధనతో ఏం పని ఎందుకంటే మనకి అవన్నీ అవసరం లేదు మనకు ఓన్లీ కొత్త నిబంధన మనం కొత్త నిబంధన కాలం మనం కొత్త నిబంధన కాలం కానీ మీకు ఎన్నిసార్లు చూపించిన ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైన అనేసి చూపించలే మనకి కొరత రాష్ట్రపతిలో వారం మనం చూసినాం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్రం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే కృపా సత్యం సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని యోహాను భక్తుడు చెప్పిండు వాళ్ళంటే సార్ ఒక మతస్థులు యోహాను చాలా సంవత్సరాల తర్వాత అని రాసిండు ఆయనకు ఆ లేవు అంటే యోహాను నిన్ను పరిశీలి అంటే నిన్ను నిన్ను నీలో డౌట్స్ క్రియేట్ చేయని కొరకు వాడు యోహాను మీద అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో ఈ రీతి శిష్యులకి చదువులేదు కదా సార్ అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చికి రాసిన శిష్యుల మీద తీరుపరిగి నువ్వు క్రైస్తవ జీవితం అంటే తయారైపోయింది ఈరోజు యుగ సమాప్తిలో కాబట్టి మనం వీటిని హెచ్చరికల్లాగా తీసుకోవాలి చూడండి త్వరగా ఆ దినమున నేను కుంటి వారిని పోగొచ్చేయదును అవతలకు వెలగొట్టిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చదును కుంటివారికి పోగు చేస్తాడు యువత సమాప్తిలో అవతలకు వెలగొట్టిన వారిని బాగా చేసుకోండి ఎవరు అవతలకు వెలగొడతారు చరిత్రాత్మకంగా చెప్పండి ఎవరు అవతలకు వెలగొట్టినరు దేవుని ఆరధించనీయకుండా దేవుని సందులోనికి రానియకుండా వెలగొట్టిన వారు వీళ్ళందరూ వెలగొట్టబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఇసల్పల్లి ఏం చేశారంటే అనుల ప్రాంగణంలో దేవుడు సొలమును కట్టించిన మందిరంలో అనులకు స్థలం పెట్టిండు అక్కడ అనులు వచ్చి దేవుని వాక్యం వినాలా అంటే ఇసల్ పదలు కానివారిని అనులు అన్నారు ఆ రోజులలో క్రైస్తవులు కానివారిని అనులు అంటారు ఈ రోజులలో అంతే తేడా అయితే అనుల కొరకు స్థలం పెట్టిండు వాళ్ళు అక్కడికి కూర్చొని దేవుని ఆరాధించాలా దేవుని వాక్యం వినాలా వాళ్ళ కొరకు పెడితే స్థలము యాజకులు ఏం చేసిండ్రు అనిల స్థలాన్ని కబ్జా చేసి అక్కడ బిజినెస్ చేశారు రూకల మార్పిడి గొర్రెలు అమ్మడము పౌరలు అమ్మడము చేశారు పాస్టర్స్ సేవకులు అనుల స్థలంలో నువ్వు అనిలను రానియకుండా వాళ్ళని వెలగొట్టవు అది ప్రపంచమంతటే నెరవేరింది ప్రతి కాలంలో నెరవేరింది మన దేశంలో నెరవేరింది మందిరాలలోకి ప్రజలు రానియకుండా వాళ్ళని మన దేశంలో కూడా సరే ఈరోజు కూడా అయితే నాకు తెలదు కానీ అక్కడక్కడ వింటూ ఉంటాం అవుతున్నట్టు కానీ ప్రపంచమంతటా చరిత్రాత్మకంగా నెరవేరింది చరిత్ర తిరిగి తిరిగి నెరవేరుతుంది మన కాలంలో ఇది అంత్య దినం లేదు కదా నాలుగవ అద్యం కాబట్టి బాగా చేసుకోండి వెలగొట్టబడ్డ ఎవరు చర్చల నుంచి వెలగొట్టబడ్డ ఎవరు ఎవ్వుతున్నావు చర్చల నుంచి వెలగొట్టబడి వారు ఎవరు గొప్ప జనం అంతా వస్తారు సార్ మీరు వాక్యం చెప్తే వస్తారు తప్పక వాళ్ళు బయటికి రాస్తారు చూడండి వీళ్ళంత బలహీనలు బాగా కుంటివారు అంటే బలహీనలు వెలగొట్టబడ్డవారు బలహీనలు వారిని గొప్ప జనంగా చేస్తున్నట్టున్నాడు యహో సియోను కొండ ఎందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును కాబట్టి వీళ్ళందరినీ ఆయన మందిరపు పర్వతం మీదకి తీసుకెళ్తాడు శాశ్వత కాలంగా వీరికి రాజుగా ఉంటాడంటున్నాడు దాని చూడండి ఇదంతా లక్ష మంది సాధన సంబంధించిన వాక్యము సాధారణంగా మనకు అవకాశం దొరకదు లక్ష మందికి సంబంధించిన వాక్యాలు సాధారణంగా ధ్యనించడానికి అవకాశం దొరకదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముద్రించబడి శివను భారత మీద ఎంతో పాటు నిరసిస్తున్నవారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ కనిపించదు వాక్యం శ్రమల గుండా పోతున్న గొప్ప జనం గురించే వాక్యాలన్నీ కనిపిస్తుంటాయి మనకి కాబట్టి ఒకవేళ నువ్వు ఆ గుంపులో ఉంటే మటుకు ఈ వాక్యం నీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ వాక్యం వెతుకుతుంటే కూడా దొరకని కాలం చూడండి ఏడవ వచ్చినాం ఎనిమిదవ వచ్చినాం కుంటి వారిని శేషముగాను దూరం నక్కు వెలగొట్టబడిన వారిని బలమైన జనము గాను నేను చేతును శేషము అంటే చిన్న గుంపు చిన్న గుంపును బలమైన జనంగా చేస్తాడు ఎవరిని కుంటి వారిని వెలగొట్టబడ్డవారు వెలగొట్టబడ్డవారు ప్రపంచం అంతటి నుంచి చర్చలలోకి వెళ్ళి వాళ్ళు నువ్వు నేను ఉంటాం అందులో ఖచ్చితంగా మనల్ని ఎవరు రానియాడు మనం ఉండలేము కూడా అక్కడ సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాడు వెలగొట్టడం అవసరం లేదు మనం ఉండలేం అడ క్షణం కూడా అక్కడ కూర్చొని వాక్యం వినలేము ఎందుకంటే పిచ్చి ఊపిరాడగా చెమట పడుతుంటారు మనకు అక్కడ ఎందుకంటే అదంతా భూతంలో బోధ దయ్యంలో బోధ అని ప్రభు మనకి ఎన్నిసార్లు చూపించి మనం వాటిని భరించలేం మనం ఉండలేము ఒక్క క్షణం అక్కడ ఊపిరాడదు మనకి గాపర గాపర ఎంత త్వరగా పెట్టమలా అనేసి మందల గోపురమా సియోను కుమార్తె పార్వతమ్మా అంతేనా మునుపటి లాగున ఎరుసలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును యుగ సమాప్తిలో గొప్ప జనము ఏమి చేయాలా అనేది మీకా చెప్తుండే మీ కాకు అర్థం కాలేదు ఖచ్చితంగా కాలేదు ఇంతకుముందు ఎవరు ప్రకటించలే నీకు ఎక్కడ రేడియో ప్రోగ్రామ్స్లు ఉండవు టీవీలలో ఉండవు పుస్తకాలలో అక్కడనే ఉండవు యుగ సమాప్తిలో ఖచ్చితంగా ప్రభు తన బిడలకు బయలుపరచాలి కాబట్టి ఇవి మన కాలంలో నెరవేరుతున్నాయి ఏమంటున్నారు చూడండి సీఎను కుమార్తె పర్వతమ మునుపటి బలే ఎరుసలేము కుమార్తెల మీద నీకు పర్వతము ప్రభుత్వము కలుగును సియోను కుమార్తె ఎరుసలేము కుమార్తె అర్థమైతుందా మీకు అంతే కరెక్ట్ సియోను కుమార్తె ఎరుసలేము కుమార్తె రెండు క్రైస్తవ గుంపులు సియోను కుమార్తె అంటే లక్ష నలభై నాలుగు వేల కుమార్తె అంటే గొప్ప జనం సాదృశ్యం ఎరుసలేము కుమార్తెల మీద నీకు ప్రభుత్వాన్ని ఇదే నీ నీ సేవ జీవితం ఇదే నువ్వు ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా నువ్వు ఇంకా నీ కాలం ముగించేంత వరకు ఇక్కడ వాక్యాలు వింటున్నా నీకు ఒకటే వాక్యం ఏంటంటే ఎరుసలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం ఇచ్చిండు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదో ధీమాగా రాజులాగా వాళ్ళని తొకరాం గురు కాదు వాళ్ళని పరిపాలించాలా ఎట్లా పరిపాలించాలా వాళ్ళకి ఇందాక చూపించినట్లు వాళ్ళకి బుద్ధి వాక్యాలు చెప్పాలా ఖండించాలా హెచ్చరించాలా వాళ్ళని సాధువు చేసుకోవాలా వాళ్ళని ప్రభుత్వం నడిపించుకోవాలా నువ్వు మతపరమైన జీవితంలో ఉన్నావు ఆచారబద్ధమైన జీవితంలో ఉన్నావు నువ్వు వాటి నుంచి బయటికి రావాలా నువ్వైనా నిండు మనసు సేవించడం నేర్చుకోవాలి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నావు సగం లోకని ప్రేమిస్తున్నావు సగం దేవుని ప్రేమిస్తున్నావు అది పనికి రాంది ఎవడు ఇద్దరు మాస్టర్లను సేవించలేడు అన్న విషయం నువ్వు హెచ్చరించాలి వారు వారి మీద నీకు ప్రభుత్వాన్ని దేవుడు అనుగ్రహించండు అది గొప్పతనం నువ్వు గానే కాదు ఇది భారంతో సేవ సరే సులువైంది ఎందుకంటే అది ఆయన భారం కాబట్టి సులువైంది బట్ నువ్వు మటుకు కష్టపడుతూ దీన్ని సేవించి ఈ పని చేయాలన్న విషయం ఇక్కడ హెచ్చరికలాగా నీకు చెప్పబడింది ఏం చేయమంటు చూడండి నీవెందుకు కేకలు వేయి చున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కొన్ని కొన్ని కొంతకాలం క్రిత దగ్గర ఒక సంవత్సరం క్రితట మనం ఈ వ్యాఖ్యలు జనించినాం నువ్వు మటప సంబంధించిన వ్యాఖ్యలు ఇవి రెండు మూడు సంవత్సరాలు అయిపోయిండాలా ప్రాకారముల మీద కావాలి వాని వరే నువ్వు సింహము వలే కేకలు వేయము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినావు కాబట్టి సింహము గొప్ప జనానికి లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం కొథమసింహము మన ప్రభుకి సాదృశ్యం ఆయనని నిండు మనసుతో సేవించే వాళ్ళు కూడా సింహములు కాబట్టి నువ్వు సింహము కేకలు వేసినట్లు కేకలు వేసి అందరినీ హెచ్చరించాలా నువ్వు సింహము నువ్వు ఎవరికి భయపడవు నిన్ను ఎవడు హాని చేయలేడు నీ మీదకి ఎవరు రాలేడు ఏ ఆయుధం కూడా నీ మీద వరద లేదని మీరు ఇందాక పాట పాడుతున్నారు మీరు ఏ ఏ ఆయుధం ఏ మంత్రం నీ మీద పనిచేయదు ఏ ఆయుధం నీ మీద పనిచేయదు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన కఠినంగా చెప్తున్నాడు ఆ విషయాలు నీవెందుకు కేకలు వేయించున్నావు నీకు రాజు లేకపోవటం చేతనే నీ ఆలోచన కర్తలు నశించపోచేతనే చూడండి నీ సేవా జీవితం ఎట్లుందో నువ్వు ఎందుకు కీకలు వేస్తున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించకపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా అంతేనా ప్రసూతి స్త్రీకి వచ్చినట్లు వేదనలు ఎవరికి వస్తాయి చెప్పండి రెండు విషయాలు ఒకటేమో సూర్యుని గురించిన స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్ని మనం ప్రకణ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఎన్నిసార్లు ధరించినాం ప్రవచనం అది కూడా లక్ష నాలుగు మంది నాలుగు సంబంధించిన వాక్యమే ఆమె కూడా ప్రసవ పడుతూ శిశువుని కన్నట్లు మనం చూస్తాం ఆమె ప్రసవ పడుతున్నట్లు మీరు సరే మీరు ఇంటి వెనక చూడండి నేను మీకు చూపిస్తున్నాను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మీరు ఇంటి వెనక దీర్ఘ ధనించండి నేను దాని ఎక్కువ చెప్పాను మీకు ఈరోజు కేవలం అధ్యాయము వర్షాలు చూపిస్తాను అప్పుడు పరులోకం ఒక గొప్ప సూచన కనబడింది పరులోకం క్రైస్తవ సంఘం ఇది అర్థం కాని స్థితిలో ప్రవచనాలు పర్లోకం అంటే అక్కడెక్కడో అవుతుంది అనుకుంటారు కానీ ఇది ఇక్కడ జరుగుతుంది పరలోకం అంటే క్రైస్తవ సంఘం ప్రపంచమంతట అప్పుడు పర్లోకం ఒక గొప్ప సూచన కనబడను అది సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ ఆమె పాదంలో క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రమును కిరీటమును ఉండెను ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఆత్మీయమైన చిహ్నాలు సూర్యుని ధరించుకుంటుంది ఎవరన్నా స్త్రీ చంద్రుని తన పాదం దగ్గర పెట్టుకుంటుందా ఏదైనా స్త్రీ దాని తర్వాత తన కిరీటం తన తల మీద పన్నెండు నక్షత్రాలు ఉంటాయా ఒక స్త్రీ సూర్యుడు సూర్యుని ఎట్లా ధరించుకోగలదు తన కళ్ళ దగ్గర చంద్రుని ఎట్లా పెట్టుకోగలదు నక్షత్రాలని తన తల మీద ఎట్లా పెట్టుకుంటుంది పన్నెండు నక్షత్రాలను అది ఊహించమా ఒక్కొక్క నక్షత్రము ఒక పెద్ద దేశంలాగుంటుంది అది పెద్ద ఒక పెద్ద ఏమంటాం దాన్ని ఒక గ్రహంలా ఉంటుంది అది అసాధ్యం పన్నెండు నక్షత్రాలు పట్టుకోవడం అంటే అసాధ్యం అది ఇవన్నీ ఉపమానరీతిగా చెప్పబడ్డాయి ఎందుకంటే నేను మొదటి నుంచి ఉపమానరీతిగా చెప్పిండే ఈ స్త్రీ లక్ష మంది సాదృశ్యం సకల గోత్రంలోంచి స్పెషల్గా కొనబడిన క్రైస్తవ సంఘం నిండు మనసుతో సంపూర్ణమైన సేవ చేసేవాళ్ళు వీళ్ళు యథార్థతతో పరిశుధతతో వినయ భయభక్తులు కలిగిన సేవ చేసే వాళ్ళు మన సేవా జీవితం అట్లా ఉండాలా నువ్వు ఇటువంటి క్వాలిఫికేషన్ నీకు కావాలంటే ఆమె సూర్యుని ధరించుకుంది అంటే నీతి మన ప్రభు పేరే నీతి సూర్యుడు కదా ఆయనను ధరించుకుంది ఆయన ప్రభుని ధరించుకున్నాం రక్షణ పొందిన వాళ్ళం ప్రభుకి జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు ఆయనను ధరించుకోవడం చంద్రుడు తన కాలడం సరే మీకు చెప్పండి కాలములు చంద్రుడు అంటే కాలాలకు సాదృశ్యం కాబట్టి కాలంలో గుర్తించిన స్త్రీ ఆయన పన్నెండు నక్షత్రములు అంటే మీకు అర్థమైంది నక్షత్రంలో దేనికి సాదృశ్యం దేవుడు బిళ్ళకి సాదృశ్యం కాబట్టి ఆమె అనేక మందిని దేవుని చెంతకు నడిపించిన స్త్రీకి సాదృశ్యం లక్ష నలభై వేల మందికి సాదృశ్యం ఆమె గొప్ప జనాన్ని నడిపిస్తుంది దేవుని సన్నిధికి కాబట్టి ఆయన మహిమ కిరీటాన్ని పొందుకుంటుంది ఆమె చివరికి అదే కిరీటం గురించి మనం అక్కడ చూస్తున్నాం ఈమె ప్రసవ వేదన ఏ రీతిగా ప్రసవ వేదన ఆమె ప్రసవ వేదన పడుతున్నది మగ శిష్యుని కనడానికి చాలా క్లియర్గా ఉంది మగ శిష్యుని కనడానికి ప్రసవ పడుతుంది ఈమె లక్ష మన సేవ జీవితం అంతా అదే గొప్ప జనము మగ శిశువుకి సాదృశ్యం గొప్ప జనంని మనము దేవుని కొరకు కనాలా అంటే దేవుణ్ణి వాళ్ళ జీవితంలో తీసుకొని రావాలా ఒక రీతిగా చెప్పాలంటే ఉపారతీగా మనము ప్రభుని కనాలా సంఘము ఆయన తల్లికి సాదృశ్యము కాబట్టి స్త్రీకి సాదృశ్యము ఆయన తల్లి ఏరీతిగా ఆయన కనిందో క్రిస్మస్ పని తీసుకుంటారు క్రైస్తవులు మనం అట్లా ఆలోచిస్తలేము సంఘము క్రై యేసు ప్రభుకి తల్లి నా తల్లి ఎవరు నా త ఎవరు నా తండ్రి చిత్తని నెరవేర్చే నా తల్లి నా సోదరున్నాడు కాబట్టి ఆయన చిత్త నెరవేర్చేవాళ్ళు క్రైస్తవ సంఘం అంటే మనం మనం ఆయన చిత్త నెరవేరుస్తున్నాం ఇక్కడ ఈ విషయాలన్నీ మనం ప్రకటిస్తున్నాం అనేకుల కాబట్టి మనము ఆయనని ప్రసవించాల క్రైస్తవ సంఘము లేక యథార్థతో సేవ పరిశుద్ధమైన సేవ పరిశుద్ధతతో కలిగిన సేవ చేసే సంఘము ఆయనని ప్రసవించాలి అనేకుల జీవితాలలో అనేకుల జీవితాలలో ఆయనని తీసుకొని రావాల అది ప్రసవించడం ఎంత కష్టంతో ప్రయాసంతో ప్రకటిస్తుంది ఇందాక పావులు చూపించిన విధంగా తిమోతికి ఎంతో కష్టంతో ప్రయాసంతో ప్రకటిస్తుంది అదే వాక్యము మీక చూపిస్తున్నాడు దగ్గర దగ్గర ఏడు వేల సంవత్సరాల ఏడు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టనే ప్రభు ఇంకా పుట్టనే ప్రభు పుట్టక ముందు ఏడు సంవత్సరాల క్రితము మీక ప్రకటిస్తున్నాడు అది మీ కాలం సంబంధించిన వాక్యం మీకకి అర్థం కాదు అవసరం లేదు కూడా దానిల విషయంలో కూడా అంతే దానియులకు అర్థం కాదు కానీ అవసరం లేదు ఎందుకంటే దాని కాలం తర్వాత నెరవేరేదు కాబట్టి అవి మనకే దేవుడు బయలుపరచాలా చూడండి సియోను కుమారి ప్రసూతి స్త్రీ నీవు వేదన పడి ప్రసవించుము నువ్వు ప్రసవించాలా ప్రసూతి స్త్రీ నీవు వేదన పడి నీ జీవితం అంతా నువ్వు ఇంటి దగ్గర అంటే కాదు బ్రదర్ సిస్టర్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఒక వ్యక్తి గురించి ఒక గురించి మాట్లాడుతున్నా నువ్వు ఇంటి దగ్గర నా కుటుంబం నా ఇల్లు నా ఆస్తి నేను కట్టుకోవాలా ఇల్లు కట్టుకోవాలా డెకరేట్ చేసుకోవాలా దానికి సున్నం వేసుకోవాలి క్రిస్మస్ పండుగ వస్తుంది అని అలంకరించుకోవాలి ఇవి కాదు నువ్వు చేయాల్సిన పని ఈరోజు నుంచి ఎంతకాలము నీ ఇంటి మీద నీకు ఆసక్తి నీ ఇల్లే విగ్రహం ఉందేమో దాన్ని కట్టలేవు నువ్వు నీ ఇల్లుని నువ్వు విగ్రహంలాగా చేసుకుంటే దానికి సున్నం కూడా వేసుకోలేము నేను చెప్తున్నా దాని మీద నీకెంతో కష్టం వస్తుంది దాన్ని అంటుకొని నువ్వు ఉంటున్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రసవ ప్రసవించలేవు నీకు చెప్పబడ్డ నీకు అనుగ్రహించబడ్డ వాక్యం నువ్వు నీకు ప్రభుత్వం ఇచ్చాడు ఎరుసలేము కుమార్తెల మీద నువ్వు గొప్ప మీద నీకు ప్రభుత్వం ఇచ్చిండు నువ్వు పోయి ప్రకటించాలా వాళ్ళని అందరినీ కల్పించుకొని తీసుకొని రావాలా ఆ పని ప్రసవించడం అంటే లేదు నేను ఇదైనా నా జీవితము నా కుటుంబము నా బాధలు నా రోగాలు నా మందులు నా ఇష్టం అంటే కానే కాదు సరే నాకు కూడా రోగాలు ఉన్నాయి నాకు కూడా బాధలు ఉన్నాయి నాకు కూడా దీర్ఘకాలమైన బాధలు ఉన్నాయి నేను అన్నిటినీ బాధిస్తుంటాను అన్నిటికీ ఉపశమనం కల్పిస్తుంటాడు ప్రభు తప్ప ఎవరు ఉపశమనం ఇవ్వరు అని తెలుసు డాక్టర్లు ఏం చేస్తారు మందులు ఇస్తారు అంతే పురుగులు చేస్తాయి స్వసత మటుకు ప్రభువు కానీ ఆయన నీకు ఇస్తా కానీ నువ్వు చేరుసిన పని మీద నీకు ప్రభుత్వం ఇచ్చిండు నువ్వు ప్రసవ పడతలేవు నువ్వు గొడ్రాలుగా తయారవుతున్నావు క్రైస్తవ జీవితం ఈరోజు గొడ్రాలు గొప్ప జనం గొడ్రాలు కానీ మనం కాదు కదా లక్ష నలభై నాలుగు వేల మనం గుర్రలు కాదు ఎందుకంటే గ్యారంటీగా ఇక్కడ ఉంది నువ్వు మగ శిషుని కంటవని ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు కనే స్త్రీలాగా ఈ లోకంలో సరే దీనికి మగవాడు స్త్రీ అనేది కాదు ఇది ఉప్మా అయితే క్రైస్తవ సంఘము ప్రసవించే స్త్రీలాగా ఉండాలా అనేది ప్రపంచమంతట కానీ క్రైస్తవులు ప్రసవించలేనున్నారు ఈరోజు వాడి స్వార్థము వాడి ధనాపేక్ష వాడి ఇల్లు ఏమీ తినాలా ఏమీ త్రాగాల ఏమీ ధరించుకోవాలా ఇదే వాడి లోకం వాడు ప్రసవించలేని స్థితులు ఉండడు అసలు ఆ ప్రస్తుతి నొప్పులు అనేదే నీకు తెలుసు ఆ వేదన ఎంత ఉంటుందో క్రైస్తవ సంఘం నుంచి నువ్వు బయటికి రావడం అనేది చాలా కష్టతరమైంది కదా రసవ వేదన దానికి సంబంధించింది సరే ఈ వాక్యం నేను ముగించుకుంటాను వచ్చేవర నుంచి వేరే వాక్యాన్ని మనం చూస్తాం చూడండి నీవు పట్టణము విడిచి ఇప్పుడు చూడండి గొప్ప జన లక్షణాలు సమాజించాం నీవు పట్టణము బయట వాసము చేతువు అంతేనా చివరిది నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు నువ్వు పట్నం వెడుస్తావు బయట ఉంటావంట ఇది నీ నీకు సంబంధించిన వాక్యం లేదు దాదాపు నేను పట్నంలోనే ఉంటా అంటే ఎట్లా దేవుడు నీకు ఒక అనుగ్రహిస్తే నువ్వు తృణీకరించినవు దేవుడు నీకు ఒక స్థలాన్ని అనుగ్రహిస్తే సేవ కొరకు నువ్వు తృణీకరించినవు నువ్వు ఎట్లా మళ్ళీ అయినా నొప్పులు కలిగి ఉండగలవు క్రైస్తవ జీవితంలో ఎట్టున్నాం చూడ మనం గొప్ప మనకి లక్షణాలు మనం లక్షణాల బాలకు సంబంధించిన గుంపులో ఉన్నామని మనం అంతా ధీమాగా అనుకుంటాం కానీ మనము ఎట్టి పర్సులో ఈ పనులు చేస్తలేం మరి విశేషంగా నేను నేను చేస్తలేను మీరు కూడా చేస్తులేరు సరే సిస్టర్లు చేస్తుండేమో తెలుసు కానీ కొంతమంది మనం చేయలేకపోతున్నాం మనం ఇంకా ఐహికమైన విచారాలే ఉన్నాయి మన జీవితాలలో పొద్దున్న లేస్తే ఎక్కడ పోవాలా పొద్దున్న లేస్తే ఏం చేయాలా ఇదే బాధలు మనం ఇంకా అదే బాధలలో ఉన్నాం త్వరగా సెటిల్ కావాలా ముందుకు పోవాలా ఇక్కడ ను పట్టణాన్ని విడిచి బయట వాసము చేయాలా అని చెప్పబడింది ను చేస్తున్నావు మళ్ళీ లక్ష నలభై నాలుగు వేలకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు చూడండి బబులోను పురము వరకు నీవు వెళ్ళదువు వెళ్తావాను బబులోని పురం ఎక్కడుంది బాగా అర్థం క్రైస్తవ సంఘం చెప్తుంది బబులోను రోమ పట్టానికి సంబంధించిందని కొంత క్రైస్తవ కొంతమంది పాస్టర్స్ చెప్తుంటే నేను విన్నాను అది బబులోను ఈ రోజు బబులోను అమెరికా దేశానికి సంబంధించిందని మరి కొంతమంది ఏమంటుంది తెలుసా కేథలిక్ సంఘానికి సంబంధించింది వారు ప్రకటిస్తున్నారు కానీ దేవుడు మనకు చూపించిండు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘమే బబులోన్ తయారైంది క్రైస్తవ సంఘం అంతా బబులోన్ లాగా తయారైంది అదే మీకు వచ్చే మహా దీర్ఘంగా ఇప్పుడు టైం లేదు మనకి అక్కడనే నీవు రక్షణ నందుదు ఎవరు రక్షణ పొందుతరు అక్కడనే యహోవా నీ శత్రుల చేతిలో నుండి నిన్ను విమోచించును ఎక్కడ బబులోనపురంలో గొప్ప జనం విడుదల వంతరు నీ సేవ నువ్వు ప్రసవించినప్పుడు జరిగే విషయం ఇది చెప్తున్నాడు మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనొచ్చు అన్య జనుల అనేకులు కూడి వచ్చి ఉన్నారు అట్లా అనుకుంటారు మనుషులు శాపనార్థాలు పెడతారు మన మీద గొప్ప జనం మీద అన్న విషయం వాడు బయటికి వస్తే వాడు పట్టాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే వాడి మీద శాపనార్థాలు పెడతారని చెప్తుంది వాక్యం ఇది నెరవేర్తలేదా ఈరోజు ఇవన్నీ మన మన కాలంలో నెరవేరుతున్నాయి అయినా కానీ కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు యహోవా వారిని సమకూర్చును సరే కళ్ళానికి సంబంధించిన బోధ ఎక్కడుంది కదా కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లు యహోవా వారిని సమకూర్చును నువ్వు సువార్త ప్రకటిస్తే దేవుడే వారిని తన కళ్ళంలో సమకూర్చుకుంటాడు బాగా అర్థం చేసుకోండి కళ్ళానికి సంబంధించిన బోధి నువ్వు సువార్త ప్రకటిస్తే వాడు బబులోనిపురం నుంచి బయటికి వస్తాడు వాడు మతపరమైన జీవితము లోకాతీతమైన జీవితంలోకి వెళ్ళి వచ్చి దేవుడే అతన్ని సమకూర్చుకుంటాడు కళ్ళంలో అని హెచ్చరిస్తున్నాడు కళ్ళని సమర్చబోదేది అందుకే మనం కళ్ళం బైబుల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ అని పెట్టినాం మన రేడియో ప్రోగ్రాంకి అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొని తెలుసుకొనకున్నారు గొప్ప జనము ఆయన తలంపులను అర్థం చేసుకోలేరు అందుకే నువ్వు నీ పని అప్పగించబడింది ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు మళ్ళీ నువ్వు గ్రహిస్తున్నావా ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు నువ్వు గ్రహిస్తున్నావా నీ కొరకే కదా చెప్పబడిని వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళు బబులూన్లో ఉన్నారు వాళ్ళు ఇంకా పట్నంలో ఉన్నారు వాళ్ళు గ్రహించలేరు నువ్వు పట్నం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నువ్వు నువ్వు ఇప్పుడు హైదరాబాద్ సిటీ మీదకి తుఫాను వస్తుంటే నీకు ఎట్లా దాని లోపల ఉంటే నువ్వు హైదరాబాద్ సిటీ నుంచి బయటికి పోయి ఒక గుట్ట మీద కూర్చొవ బాగా చూడు గుట్ట మీద కూర్చొని పెద్ద గుట్ట మీద హైదరాబాద్ సిటీ మీదకి ఏమొస్తుందో చూస్తా అంటే దాని మీదకి వస్తుంటే కనిపిస్తుంది నీకు దాని లోపల ఉంటే నీ కనిపించదు నువ్వు మంచి అనుకుంటావు నాకు ఏం కాదు అని మంచి అనుకుంటావు అమాంతంగా నీ మీకు తుఫాను వస్తే నువ్వు ఉంటే జరిగే పని అది అందుకే త్వరగా దాని నుంచి బయటికి పోండి అన్న అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు శియోను కుమారి నువ్వన గ్రహిస్తావా నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివి గాను నేను చేయిచున్నాను శృంగం అంటే ఎవరని చెప్పండి తెలుగు పదం అది శృంగం అంటే ఏం చెప్పండి శృంగారం అది ఇప్పుడు అర్థం చేసుకోండి శృంగారం అంటే దేనికి సంబంధించింది సో శృంగం అంటే నువ్వు దేని అలంకరిస్తావు నీ శర్రాన్ని అలంకరిస్తావు కాటుగా పూసుకుంటావు కొమ్మ కాబెట్టుకుంటావు బంగారం వేసుకుంటావు మంచి బట్టలు వేసుకుంటావు శృంగము దేనికి సంబంధించింది ఇప్పుడు అర్థం చేసుకోండి నీ శర్రానికి సంబంధించింది బాడీ క్రైస్తవ సంఘం సంఘానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా చూడండి ఏమంటుండో దేవుడే మాట్లాడుతుంది ఏం తెలుసా లక్ష నలభై చిన్న గుంపు సియోను కుమారి అంటే లక్ష మంది ఎరుసలిం కుమారి అంటే గొప్ప జనం ఇవి సింబల్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఎంత డిక్షనరీలు వెత్తున మీకు ఈ సింబల్స్ దొరకవు అర్థాలు వీటిని జాగ్రత్తగా రాసుకొని మీరు భద్రపరచుకోవాలి ఈ వాక్యాలు ఎందుకంటే దుష్టుడు దొంగలిస్తాడు వాటిని ఖచ్చితంగా మీ నుంచి వాడు దొంగలించకుండా మీరు మీ హృదయల మీద జాగ్రత్తగా రాసుకోవాలా భాసికంల వల్ల మీరు మీ ముందు కట్టుకోవాలి వాటిని ప్రభు చెప్పింది హెచ్చరించింది సరే పెళ్లి కుమారుడు కట్టుకుంటాడు భాషికం కానీ మనం ఈ వాక్యని భాషికంలో కట్టుకోవాలా ఎప్పుడు నీకు ఇట్లా ఉంటుంది రెడీగా నేను జ్ఞాపకం చేస్తుంటుంది నేను ఆయన కొరకు సమర్పించబడ్డవాడిని ఆయన కొరకు నేను ప్రధానం చేయబడ్డవాడిని అంటే పూలు పనులు చేయబడ్డవాడిని భాషికమంటే అదే ఆయన సంబంధించింది పెళ్లి కుమార్తో పెళ్లి కుమార్ సంబంధించింది కాబట్టి నీ ఈ వాక్యాలని నేను భాషికమలాగా కట్టుకోవాలా మర్చిపోదు వీటిని ధ్యానించడం జీవితాంతం కాబట్టి వాక్య నేను ముగిస్తున్నాను చూడండి శ్రీయోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను అంటే నీ శరీరాన్ని బలపరుస్తానాడు నువ్వు తీర్మానించుకున్నావు నేను సేవ చేయబోతున్నా నేను నీ శర్రాన్ని బలపరుస్తాడు నీకు ఏ రోగం ఉన్నా భయపడడానికి వీల్లేదు డయాబెటీస్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా ఏమున్నా భయపడడానికి వీల్లేదు దాన్ని ఇనుపు దానిలాగా చేస్తున్నాడు వాగ్దానం మీరు స్వస్థతలు ఎడుకలు ఈ వాక్యం మిమ్మల్ని స్వస్థపరచాలా ప్రవ్వ నీ సత్యాన్ని స్వీకరిస్తే నా శర్రాన్ని ఇనుములాగా చేస్తాను ప్రవ్వ ఈ వాక్యాన్ని నెరవేర్చిన జీవితంలో ప్రవ్వా అని నువ్వు నీకు స్వస్థతలు ఎందుకు రావు నీ డెక్కలను డెక్కలంటే చెప్పండి పాదాన్ని కింది డెక్క అంటారా అరిపాదాన్ని అరిపాదాన్ని డెక్కలు అంటారా అదే సోల్ సోల్ని డెక్కలు అంటారా మీరు చెప్పండి సార్ డెక్కల్ డెక్కలంటే ఏంది తెలుగులా గురాలకి డెక్కలు అంటాం జంతులకి ఉంటాయి ఆ కింద గట్టి భాగం అదేనా గురాలకి గట్టి ఉంటే వాటికి అవి అన్నిటికొంటాయి గట్టి డెక్కలు వాటిని మనుషులకు ఉండవు మనకు డెక్కలు ఉండవు అది మీరు బాగా చేయండి ఎందుకు మీకు ముఖ్యంగా అడుగుతున్నానంటే పశువులకే నాలుగు కాళ్ళు ఉండే వాటికే డెక్కలు ఉంటాయి గుర్రాలకి గాడిదలకి బర్రెలకి ఆవులకి లేక గొర్రెలకి మేకలకే ఉంటాయి డెక్కలు మనుషులకు ఉండవు డెక్కలు డెక్కలు లేకుంటే ఏమైతుందో తెలుసా మీరు పరిగెత్తితే అరిగిపోతాయి కాళ్ళు డెక్కలుంటే కాళ్ళకి సేఫ్టీ కాళ్ళకి దెబ్బలు తగలకుండా మీ అరిపాదలకి ఉందా కీర్తన గ్రంథంలో వాగ్దానం ఉందా నువ్వుకిక్కడి నుంచి దుంకు నీ నీ కాళ్ళకు ద నీకు రాళ్ళు నీకు దెబ్బలు తగలని కూడా దేవుడు కాపాడుతానన్న వాక్యం ఉంది కదా అంటాడు సైతాన్ని మాట్లాడతాడు ఏసు కదా దుంకు నీ కాళ్ళకి ఏం దెబ్బలు తగలవు అంటాడు దూతలు నేను ఎత్తుకుంటాను అంటాడు విధానం మన కాళ్ళకి ఈ తిక్కు స్కిన్ ఉంటుంది ఈ తిక్కు స్కిన్ మీద మనము నడిస్తే కుచ్చుకుంటాయి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎంత కాలము ఎంత దూరం ప్రయాణం చేసినా నువ్వు అలసిపోవు నీ బట్టలు చీగిపోవు పల్చగావ్ చినిగిపోవు నీ కాళ్ళు అరిగిపోవు నీ కాళ్ళని నేను డెక్కల్లాగా చేస్తాను అంటున్నాడు అంటే అర్థం ఉపమాన్త్తిగా అర్థం చేసుకోండి మీరు ఎంత దూరం పోయినా మీకు ఏం హాని కలగదు మీరు ఎంత కాలం సేవ చేసినా మీకు హాని కలగదు ఎప్పుడు ఎరుసుం కుమార్తెలకు మీరు న్యాయం చేకూర్స్తేనే మీరు ఒకవేళ ఒక రీతిగా ఈ వాక్యం చెప్పకపోవడం మీరు అన్యాయం చేస్తున్నారు వాళ్ళకి వారి మీద ప్రభుత్వం చేసలేదు మీరు సరిగా విడిచిపెడుతున్నారు గొప్ప జనాన్ని వాళ్ళందరూ మరణిస్తారు రక్తపాతం ఇందాక విలాపవాక్యాలు తీసినాం మనం అది అది అది ఆ వా ఆ గ్రంథం ధ్యానించప్ప నాకు అది జ్ఞాపనంకొస్తుంది అది దేశమంతా రక్తం ఎక్కడ రక్తం ఆదివారాలు రక్తమే చలికాలం రక్తమే పండగల దినాలంతా రక్తమే కనిపిస్తూ ఉంటుంది సరే నిజంగా వాళ్ళు కావాలని బాధపడతలేదు వేదన మనకి మనకు ప్రసూతి వేదన అంటే అది అర్థం వాళ్ళందరూ మరణించబోతున్నారు అన్న వేదన మనకు ఉంటుంది అది ప్రసూతి వేదన అంటే వాళ్ళందరినీ మనం రక్షించుకోవాలన్నదే బోధ ఇక్కడ ఉన్నది నీ నీ శరీరాన్ని ఇనుపదానిలా గాను నీ డెక్కలను ఇత్తడివిగాను నేను చేయించున్నాను ఇది వాగ్దానం ఇంకా మిదటను నువ్వు భయపడడానికి వీల్లేదు ఏం చేయాలి లేచి కల్లము త్రొక్కుము అంటే కళ్ళంలో ఉండే విత్తనాలు కదా తొక్కుతారు లేచి కళ్ళం తొక్కుము అనేక జనములను నీవు అనగదొక్కుదువు అంటే ఎవరి అనగదొక్కుతావు ప్రభు కొరకు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి గొప్ప నువ్వు ప్రభు కొరకు అనగదొక్కాలా వారిని వారికి దొరికిన లాభంను నేను యోహోవాకు ప్రతిష్ఠిస్తును వాళ్ళు మంచి విత్తనాలుగా తయారవుతారు నువ్వు తొక్కుతే గొప్ప జనాన్ని తొక్కితే వారు మంచి వితనాలుగా తయారవుతారు కళ్ళంలో ఆ ఆ విత్తనాలని నువ్వు ఏం చేస్తావు నేను యోహోవాకు ప్రతిష్ఠిస్తాను ఇది నువ్వు తీర్మానించుకోవాలి ఈరోజు నీ ప్రార్థన ఇది ఈరోజు నుంచి గొప్ప సంబంధించిన ప్రార్థన ఇది నువ్వేం చేయాలంట కళ్ళంలో నేను ఇక మీద తొక్కుతాను విత్తనాలను తొక్కుతాను ఆ విత్తనాలు అన్నింటినీ తీసుకొని నేను నా ప్రభుకి దొరికిన లాభంను నేను యహోవాకు ప్రతిష్ఠించదను మన ప్రభుకి సమర్పించాల ప్రవ్వ ఇదిగో గొప్ప జనం ప్రవ్వ నువ్వు నాకు ఇచ్చిన పని ఇది ఇగో నేను తీసుకొచ్చిన ప్రవ్వ నీ జీవిత కాలం నువ్వు చేసుకోవాలా ఈ కాలం ఎప్పుడు ముగిస్తుందో ఎవరు తెలియదు నేను చెప్తున్నా నీకు ఈ లోకంలో ఏది కూడా సర్టైన్ కాదు కానీ ఒకటి సర్టెన్ మరణం రేపు ఏం జరుగుతుందో ఎవని తెలియదు కదా ఏమైనా కానీ పెళ్ళవుతుందా సర్తేనా ఎస్టర్ పిల్లలు గుర్తారా సర్టేనా ఏది కూడా సర్టెన్ కాదు కానీ మరణం ఒకటే సర్టెన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో జరిగేది అది కాబట్టి మనం ఏం చేయాలా మన కాలం ఎప్పుడైనా కానీ అది ఎప్పుడు ముగించుకున్నా మనం దానికి భయపడలేదు బ్రదర్ ఏం భయపడతాను ఏమైపోతుందో నా రోగము నా బాధ నా శరీరానికి ఏమైతుందో భయపడుతున్నాను ఏం భయపడద్దు ఎందుకు అయితుంది నా గాబ్రా అనేది భయపడద్దు నాకు ఎందుకు ఇట్లా వాసిపోతుంది నా గొంతు ఏమైపోతుంది నా బాడీలో ఏమైపోతుంది నా ఆర్గన్స్ ఏమైపోతున్నాయి అన్న భయం అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకు ఆజ్ఞా ఇచ్చాడు నీ శర్రాన్ని శృంగం నీ దాన్ని ఇనుపగా చేస్తున్నాడు నీ శర్రాన్ని ఇనప శరీరంగా చేస్తున్నాడు నీకు డెక్కలని వెండి ఇత్తడి ఇత్తడి డెక్కల్లాగా చేస్తున్నాడు కాబట్టి ఇంకా భయపడద్దు నీకు అప్పగించబడ్డ పని చేసుకో ఊరికే కాలాన్ని ముగి మనం వృధా చేసుకో సమయాన్ని సద్వినియం చేసుకోమని చెప్పిండు కాబట్టి మనము యహోవాకు ప్రతిష్ఠించాలా గొప్ప వారిని వారి ఆస్తిని సర్వలోక నాదు ప్రతిష్ఠించాలా అంతేనా ప్రతిష్ఠించద్దు నీ సాక్ష్యం నువ్వు సాక్ష్యం వల్ల మంది ప్రార్థనా సాక్ష్యం ఏంటంటే నేను గొప్ప యహోవాకు ప్రతిష్ఠిస్తాను పంటలాగా దాని తర్వాత వారి ఆస్తిని సర్వలోక నాదునికి అంటే మన ప్రభుకి ప్రతిష్ఠించదును తీర్మానం నువ్వు చేసుకోలేదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సత్యను నేను ప్రకటిస్తా వాళ్ళందరినీ ప్రభు కొరకు సిద్ధపరచుకుంటా వాడు అప్పుడు ఎరుస బబులు నుంచి బయటకొస్తాడు ఏంటంటే నేను చాలా దీర్ఘంగా వీటి గురించి ఆలోచిస్తున్నాను ఈ మీక కాలంలో బబులు లేదు అసూర్ కాలం నేను మీకు ఎన్నిసార్లు చూపించిన చరిత్రలో మీకా గ్రంథంలో మీ ప్రవక్త కాలంలో బబ్లోను ఒక స్వల్పమైన చిన్న ప్రాంతం అది అప్పటికి దానికంటే ముందు అసురు ప్రపంచాన్ని పరిపాలించే గొప్ప దేశం గొప్ప రాజ్యం అది మహారాజ్యం సామ్రాజ్యం అది నేను చరిత్రలో ఎన్నిసార్లు మీకు చూపించినవి ఐగుప్తు పారసీక దేశము అసురు దేశము దాని తర్వాత దేశం ఇవి ఏరో కంటే ముందు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఏసో తర్వాత పరిపాలించిన ప్రపంచ దేశాలు ఏంటి ఇంగ్లాండు జర్మనీ రష్యా ఈరోజు పరిపాలిస్తుంది యునైటెడ్ స్టేట్స్ నాలుగు దేశాలు మన ప్రభు కంటే ముందు పరిపాలించిన నాలుగు దేశాలు మన ప్రభు తర్వాత పరిపాలించిన నాలుగు దేశాలు కాబట్టి ఇప్పుడు చివరికుండేది నాలుగవ దేశం చివరికి ఉండేది పాతవి గట్టించిన ఎంత క్రొత్త దేశం ఇది ఏంటంటే ఈ ఇవన్నీ బబులోనికి ఉపమాన రీతికి ఉన్నాయి ఒక రీతికి చెప్పాలంటే సారీ వీటికి సంబంధించిన దాని గణాలు ఉన్నాయి ఒకరోజు చెప్పడానికి దీనింగా ధ్యానిస్తాం కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్నది వాటికన్నిటికీ భిన్నంగా ఉండే దేశం ఇదే క్రైస్తవ దేశం క్రైస్తవ ప్రపంచంలో గొప్ప ఒక మతంలాగా అది స్థిరపరచబడి అది ఒక మృగంలాగా తయారైపో ఎప్పుడు ధ్యానించే విధంగా మనము ఏది మత వార్తలన పదమూడవదెల ధ్యానిస్తూ ఉంటాం మత వార్తలో ఉపమానాలు ధ్యానిస్తాం పర్లో పర్లోకరాజని దేనితో పోల్చాలా అని ప్రభు చెప్తా అంటాడు సువార్తలో మనం చూ పదమూడవదెల చూస్తాం ఒక ఆవగింజను పరగరాజంకి సంబంధించిన ఆవగింజని నాటితే అది ఆకాశమంతా అంతా ఎత్తైందంట చెప్తారు అక్కడ దాని మీదకి వచ్చి పక్షులు వాళ్ళిన నివాసం చేసుకున్నాయి ఆ చెట్టు మీద పక్షులు నివాసం చేసుకున్నాయి అంటే క్రైస్తవ సంఘము అంత పెద్దగా విస్తరించింది ప్రపంచమంతట ఆయన చెప్తుండూ రెండు వేల సంవత్సరం క్రితము ఈరోజు కూడా అర్థం చేసుకునే స్థితులు ఉన్నాం దాని మీద పక్షులు నివాసం చేసుకున్నాయి అంటే మీరు బాగా తెలుసుకోవాలి దేనికి సంబంధించిన పక్షులు సర్పంలేక తెలియక సాదృశ్యం అవి అవి చర్చి మీద కూర్చున్నాయి సెటిల్ అయినాయి అంటే మనుషుల మీద అవి సెటిల్ అయ్యి మనుషులను పూడ్చుకొని తింటున్నాయి అవి అట్లా చెప్పడం కష్టం అట్లా ధ్యానించలేము కూడా సరే నేను ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని ప్రకటించలేదు ఎక్కడ కూడా సరే ఇప్పుడు నేను ప్రకటించాలను కూడా తీర్మానించుకోలేదు కానీ మీకు అర్థం కావాలా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము అట్లా మహావృక్షంలాగా విస్త్రయించింది ప్రపంచం అంతటా గొప్ప మతంలాగా దాంతో మనకేం పని లేదు నేను చెప్తున్నా క్రైస్తవ మతంతో మనకేం పనిలేదు ఎందుకంటే మనం మతంలో ఉండటో వాళ్ళం కావలే కాదు దాంట్లో బయటకు వచ్చిన వాళ్ళం కానీ మతంలో ఇరికిన యర్షలేము కుమార్తెలను మనం బయటికి తీసుకొని రావాలా అది మనకు అప్పగించబడ్డ పని ఈరోజు మీక జ్ఞాపకం చేసిండు మీరు ఇక్కడికి వచ్చిన కాలం నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ఇదే విషయాలు జ్ఞాపకం చేస్తుండూ ఏదో ఒక ప్రవక్త ద్వారా దేవుడు కానీ ఈరోజు బాహాటంగా విశదీకరించి మీక గ్రంథం ద్వారా బయలుపరచండి మీరు సవాల్ చేయడానికి వీల్లేదు డైరెక్ట్గా స్వీకరించాల్సింది అంతే స్వీకరించాలా దాని ప్రకారంగా జీవించాలా తీర్మానించుకుంటే బాధ్యత మీది మీరు ఆ ప్రకారంగా జీవిస్తారా లేదనేది మీ బాదితా చెప్పే బాధ్యత నాది ఒక నేను అక్కడ కూర్చుంటే నేను కూడా అక్కడ చేస్తాను ఇక్కడ నిలబడ్డం కాబట్టి చెప్పినాను కాబట్టి నేను మరి విశేషంగా దీన్ని ప్రకటించాలా మరి విశేషంగా దీని ప్రకారంగా నేను జీవించాలా అటువంటి డబుల్ బర్డే నాకుంది ఈరోజు నుంచి కాబట్టి మీరు పట్టణాన్ని విడిచి దూరంగా వెళ్ళే కాలానికి సిద్ధపడాలా బ్రదర్ మనోజ్ బ్రదర్ రెడీయా సరే ఇంతకుముందు మనము పోవలసిన స్థలాలు పోలేకపోయినాం ఒకవేళ ఆ రోజే పోయింటే ఈ రోజు వరకు గొప్ప సంఘాలు స్థిరపరచబడేవాళ్ళు కాబట్టి ఇక మీద ప్రభు మనల్ని నడిపిస్తే ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నీ పట్నాన్ని విడిచిపెట్టి పోవాలను అంటే నిజంగా పట్నం అంటే హైదరాబాద్ అని కాదు చెప్పాడు ఇది నీ పట్నం అంటే నువ్వు దేని అంటుకొని ఉన్నవో విడిచిపెట్టి పోక తప్పదు నన్ను బొమ్మంటే నేను ఎక్కడైనా పోతాను నిజామాబాద్కు ఇంకెక్కడ నన్ను బొమ్మంటే పోతా నేను నాకు పూర్వ బొమ్మంటే ఎందుకంటే నాకు చూపిస్తున్న దర్శనం ఒకటే నేను తెల్లని వస్త్రాలు ధరించుకొని తలకి పాగా కట్టుకున్న వాళ్ళ మధ్యలో నా కాలం ముగించినట్టు నేను చూసిన ఒకరోజు దర్శనం నా కాలం నా వై నా జీవితం ముగించేది అట్లా నేను చూసిన అంత తెల్లని వస్త్రాలు వేసుకొని లుంగీలు మన గోసి అంటారు కదా గోశీలు కట్టుకొని తల తెల్లకి పాగాలు కట్టుకుంటారు అంత అంత ఊరందరు అది మళ్ళీ ఎక్కడ దిక్కుందో మహారాష్ట్రలో ఉందో అక్కడ దిక్కే కట్టుకుంటారు అట్లా నార్త్ ఇండియాలో కూడా అట్టనే కట్టుకుంటారు చాలామంది తెల్లకి పాగాలు కట్టుకొని తెల్ల షెట్టు తెల్ల లుంగి కట్టుకుంటారు ఇట్లా గోసి కట్టుకుంటారు వాళ్ళు నా చుట్టూ నేను మంచం మీద పండుకోన నన్ను చచ్చిపోతున్నాను ముస్లిం ప్రాయంలో నేను మొత్తం గడ్డం గిడ్డం అంతా ముసలింలాగున్నా నేను నా చుట్టూ మంచం చుట్టూ వాళ్ళు కూర్చున్నారు అట్లా నా కాలం ముగించింది కానీ నేను నేను చాలా బాధతో సరే అది దేవుని విధానము బాధ ఉండే నాకు నేను మరణించే టైంకి నా రక్త సంబంధికులు ఎవరు లేరు అంటే దేవుని దృష్టిలో రక్త సంబంధం లేదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసింది దుఃఖించడం లేదు శరణం విడిచిపెట్టాక నీకు రక్త సంబంధంతో సంబంధమే లేదు నా పిల్లలు లేరు నా భార్య లేరు నా తమ్ముడు లేరు నా అన్నలు లేరు అనేది ఉండనే ఉండదు కానీ ఎవరు ముక్కుముఖం తెలియని వారి మధ్యలో నా కాలం ముగించుకుంటున్నట్లు నాకు దేవుడు చూపించండి అంటే నీ కాలము నీ సేవ ఎట్లా ఉంటుందో అని దేవుడు ముందుగానే నేను హెచ్చరించాను కాబట్టి దాని కొరకు నేను సిద్ధపడుతున్నా దాని కొరకే నేను సిద్ధపడుతున్నాను సరే ఏ భాష నేర్చుకోవాలన్నా అది వెళ్ళదు మళ్ళీ ఆ భాషలో నేర్చుకోవడానికి నేను సిద్ధపడాలా అదే ప్రతి ఒక్కరికి ఆ విధంగా చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం చేసుకో నీకొక దర్శనం ఉంది ఏదో ఒకరోజు చూపించి నీకు దేవుడు నువ్వు రక్షణ పొందిన రోజులో నువ్వు వాసం పొందిన రోజులలో నువ్వు పరిశుభ్రత పొందుకున్న రోజుల్లో నీకు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం జ్ఞాపకం చేసుకో తిరిగి జ్ఞాపకం చేస్తాడు ప్రభు దాని ప్రకారంగా జీవించడం నేర్చుకో అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ప్రార్థిద్దాం పరిశుద్ధ రఘు దేవా మీకు వందాలనైనా మీకు ఆ గ్రంథం నాలుగో వాద్యాన్ని మేము ఈరోజు ముగించుకున్నాం ప్రవ్వ ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది నాయన ఎన్నడూ ధ్యానించని విధానంగా మీరు మాకు అవి చూపిస్తే వచ్చి ప్రవ్వ లేని విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు ఏ క్యాసెట్లలో ఏ వీడియోస్లలో ప్రవ్వ ఏ రేడియో ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్లలో లేని విషయంగా మీరు మాకు అవన్నీ చూపిస్తున్నారు ప్రవ్వ ఇది కేవలం మీ నుంచే కలిగిందని మేము విశ్వసిస్తున్నాం నైనా ఇది మా తలంపులు కావు ప్రవ్వ మా తలంపులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ఇది కేవలం మీ నుంచే బయలుపరచబడింది గొప్ప జనం పట్ల మా బాధ్యత ఏందో మాకు తిరిగి జ్ఞాప్తం చేసిన ఈరోజు తేటగా కళ్ళకు కట్టినట్టుగా వీటి నుంచి మాకు విడుదల లేదు ప్రవ్వ మేము ఈ కళని ముగించుకునేంత వరకు వీటి నుంచి మాకు విడుదల లేదు మీరు అంటున్నారు ప్రవ్వ నైంటీని కూర్చిన ఆశ నన్ను భక్షించుతున్నది అని అటువంటి ఆశ మాకు అనుగ్రహించండి మీ ఇల్లే ఎలుషల్లేము కుమార్తెలు ప్రభావ గొప్ప జనం మత క్రైస్తవ జీవితం అది దొంగల గుహగా మారింది బబులోనుగా మారింది మహాపట్టణంగా మారింది మహావృక్షంగా మారింది దాని మీద పక్షులు నివాసం చేసుకున్నాయి ప్రభావ ఈరోజు అవి పోనీయవు కానీ మీరు మాకు ఇచ్చినారు ప్రభుత్వం వాళ్ళ మీద సర్పంలోని తెలని తొగుటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు సీఎను కుమారి మాకు మంచి బిరుదు పెట్టినారు ప్రభ మంచి పేరు పెట్టినారు ఆ పేరుకి తగినట్లనే మేము జీవించాలా ప్రవ్వ గొప్ప జనం పట్ల మీరు కనికరం కలిగిన వారు మేము కూడా కనికరం కలిగి ఉండాలా ప్రవ్వ గొప్ప చూసి మీరు ఏడ్చినారు ఎరుసుని చూసి మీరు ఏడ్చినారు ప్రభ ఇన్నిసార్లు మేము కూడా అట్లనే ఏడవాలా మా ప్రార్థనలో మా ఉపాస ప్రార్థనలో గొప్ప గురించి ఏడ్చి ప్రార్థన చేయాలా ప్రవ్వ ప్రసవ వేదన మాకు ఇవ్వండి ప్రవ్వ లేకపోతే మేము గొడ్రాల లాగానే జీవిస్తాం క్రైస్తవులు ఈరోజు గొడ్రాల్లాగా జీవిస్తున్నారు ప్రపంచమంతట వాళ్ళు ప్రకటించలేరు ప్రసవించలేరు మేము అట్లా ఉండకుండా ప్రభా మేము ప్రసవించే స్త్రీలాగా తయారవటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ సత్యాలు గ్రహించి వాటిని అనేకులకు ప్రకటించాల ఆ తీర్మానం చేసుకోమని ఈరోజు మీరు చివరి వర్షాలలో చూపిస్తున్నారు మాకు మా శర్రలని మీరు ఇనుప శర్రలాగా తయారు చేస్తున్నారు ఈరోజు దాని మీద ఎటువంటి ఆయుధం పడ్డా దానికి ఏం కాదు ఎటువంటి రోగము దాన్ని ముట్టలేదు అని మీరు వాగ్దానం చేసినారు మా కాళ్ళని డెక్కల్లాగా చేస్తున్నారు ప్రవ్వ కాబట్టి మా శక్తికి మించిన ప్రయాణం మాకున్నది ఎక్కడ పొమ్మంటే మేము అక్కడ పోతాం ప్రవ్వ మీరే సహాయకులు నడిపించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలలో రావాల్సిన మేలు దయించండి వారి బిడల జీవితాలు స్థిరపరచండి వారి లైఫ్ సెటిల్ చేయండి ప్రవ్వ ఆటంకపరచు చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏసు పరిశుద్ధ నామం పాతాలంలో బంధిస్తున్న విడు సైతాన జీసస్ నేమ్ ఐ టార్మింట్ యు ప్రవ్వ మీరే మహిం పొందండి మీ రాకపోండి మా జీవిత కాలము మా సేవ కాలము ఏ రీతిగా ముగించాలనో మీకే తెలుసు ప్రవ్వ దాని విషయాలను మేము బాధపడతలేం దాని విషయంలో మేము భయపడతలేం మీ అందరి నిరీక్షణ మాకుంది మేము ఎక్కడికి పోలేం ఈ లోకంలో సమస్తం మీరే సర్వం మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోం ప్రవ్వ ఈ లోకస్తులు రకరకాల స్థలాల్లో పరిగెత్తున్నారు మేము పరిగెత్తాం సమస్తం మీలోనే ఉంది ప్రవ్వ మిమ్మల్ని గ్రహించి మీ కొరకు జీవించి లాగిన వాళ్ళు సహాయపడి నడిపించి మమ్మల్ని అందరినీ మీ రాకపోని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపుదలు దయచేసి మార్గంని సరళం చేసి మీరేమని పొందమని మీ కొరకు సాక్ష మరోసారి నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్